పరుశుర ఏసయ్య మీకు వందాలనైనా గోపదేవం మీకే స్థితులు స్తోత్రాలు ప్రవ్వ ఏసయ్యా ఆ యొక్క కల్వరి మా యొక్క పాపంలను శాపంలను రోగంలను వ్యసనంలను మీరు భరించినారనైనా మాకు బదులుగా మీరు భరించి ప్రవ్వా మీరు మరణించినారనైనా దాన్ని బట్టి మీకెంతో వందనాలు ప్రవ్వా మీ యొక్క జీవితాన్ని క్రయదనంగా పెట్టినైనా మమ్మల్ని కొనుక్కున్నారు ప్రవ్వ దాన్ని బట్టి మీకెంతో వందనాలు ప్రవ్వ కాబట్టి మేము మీ సత్తే ప్రవ్వ కాబట్టి మా జీవితం మీద మాకు ఏ అధికారం లేదునైనా కాడి సంపూర్ణంగా మేము మీకు సమర్పించుకుంటుండగా ప్రవ్వ మీ యొక్క పరిశుధాత్మ అభిషేకం దయచేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డ జీవితాన్ని తన్మల్ని మీరు సరిచేయమని ప్రార్థిస్తున్నాం నేనా ఓ ప్రవ్వ మీ యొక్క తన్మల్ బిడ్డలు ప్రవ్వ మీరు రక్తం పెట్టి కొనరు ప్రవ్వ కాబట్టి నేనా వారి జీవితంలో నూతన కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం అద్భుత రీతిగా ప్రవ్వ వారి జీవితాలను మీ సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం నేనా కొంతకాలం ప్రవ్వ చీకటి ఆరంభం అనే విషయం మేము ధ్యానించినాం నైనా కానీ చీకటిలో కూడా ప్రవ్వ మీరు మమ్మల్ని చేపట్టుకుని నడిపిస్తున్నారనైనా శ్రమల కాలంలోనైనా మీరు మమ్మల్ని చేపట్టుకొని నడిపిస్తున్నారు ప్రభ్వాటిని బట్టి మీకెంతో వదనాలనైనా మీరు చేసిన ప్రతి వాగ్దానాన్ని మా జీవితాలలో నెరవేరుస్తున్నది మీకెంతో వదనాలైనా కాబట్టి ఈ యొక్క గ్రంథంలోని ప్రతి వాగ్దానం మా కొరకే మీరు చేస్తున్నారు ప్రవ్వా కాబట్టి దాన్ని బట్టి మీకెంతో వదనాలు మేము దేని విషయంలో చింతించంనైనా ఎందుకంటే ప్రవ్వ మీరే హెచ్చరించినారు ప్రభా ప్రతి విషయంలో మీ అందు ఆనందించమన్నారు ప్రవ్వ ప్రభు నందే ఆనందించమన్నారు ప్రవ్వ శ్రమలలోను సంఖ్యలలోను ప్రవ్వా ప్రతి కష్టము నష్టములలోనూ ప్రవ్వ మీ అందు ఆనందించమన్నారు ప్రవ్వ కాబట్టి మేము అటువంటి ఆనందం పొందుకుంటాకు సహాయపడండి ప్రవ్వ ఇహలోకపు మాలియుల నుంచి మమ్మల్ని విడుదల దేండినైనా దానికి మేము అంటుకోకుండా ప్రవ్వ జాగ్రత్తగా పరిశుద్ధంగానైనా రోషం కలిగి మీ కొరకు జీవించే బిడలుగా మమ్మల్ని తయారు చేయండి ప్రవ్వా ఓ ప్రభా స్థిరమైన తనమలి నిరీక్షణ మీ అందే మాకుంది కాబట్టి మేము మా భవిష్యత్తుల గురించి మేము చింతచ్చకుండా ప్రవ్వ గ్రంథపు చుట్టలో మా జీవితాలు మీరు రాసిపెట్టినారు నేను అది మా తలంపులకు అంతని అంతు పట్టనిది ప్రవ్వ మా భవిష్యత్తులను మీరు ఆ రీతిగా తీర్చిదిద్దుతా అని మీరు వాగ్దానం చేసినారు దాన్ని మీకు ఎంతో వందలు ప్రవ్వ కాబట్టి నిత్యము నివాసం మీ అందరు నివాసం కలిగి జీవించలాగా సేపడండి ఆ యొక్క సియోను పరత మీద మీతో పాటు మేము నివసించాలా ప్రభా అటువంటి కృపా భాగ్యాన్ని మాకందరు దయచేసి మీ రాకవాత మమ్మల్ని అందరినీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి హలెయ కొన్ని వారాల నుండి మనం యోనాకు సంబంధించిన ప్రవచనాలు ధ్యానించినాం కదా ఎన్నడను కని విని విశాలని దేవుడు మనకి యోనా గ్రంథం ద్వారా చూపించింది నేను ఎన్నిసార్లు ధ్యానించిన యోన గ్రంథం నాకు తెలియదు కానీ ఈ బైబిల్ స్టడీలో ధ్యానించిన విధానంగా నేను ఎప్పుడు ధ్యానించలే సరే మీర ఒకవేళ బైబిల్ స్టడీ లేకుంటే నేను అట్లా ధ్యానిస్తుంటేనా ధ్యానించకపోవచ్చు ధ్యానించొచ్చు కూడా సరే ఇంకొక విషయం ఆ రీతిగా మనం ఎందుకు ధ్యానిస్తున్నామంటే కేవలం మనం తెలుసుకోవాలనే స్వార్థం లేదు ఇక్కడ అనేకులు ఈ సత్యాన్ని తెలుసుకొని దాని ప్రకారంగా ఎందుకంటే ఎప్పుడైతే మీకు ఈ సత్యం బయల్పరచబడుతుందో మీరు దాన్ని స్వీకరిస్తారో అప్పుడే మీకు స్వాతంత్ర్యం కదా అక్కడ ఉంది వాక్యం సత్యం బయల్పరచబడ్డప్పుడు మీకు స్వాతంత్రం వస్తుంది ఎటువంటి స్వాతంత్ర్యం ప్రతి విషయమే స్వాతంత్ర్యం ఎందుకంటే ఆయన వాక్యంలో స్వస్థత ఉంది కదా ఆయన వాక్యంలో రక్షణ అనుభవం ఉంది ఆయన వాక్యంలో నిరీక్షణ ఉంది ఎటువంటి విషయాల ఎటువంటి సమస్యలలో నుంచి చిక్కులలో నుంచి శోధనల నుంచి జయించే అటువంటి శక్తి అందులో ఉంది కాబట్టి అటువంటి వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు ఖచ్చితంగా మనకు విడుదల కలిగాల్సిందే కదా స్వాతంత్రం రావాల్సిందే ప్రతి సమస్యల నుంచి మనకి స్వాతంత్రం రావాల్సిందే కొంత ఆలస్యం అంతే కొంతకాలమే ఆలస్యం కానీ నేను అదే ఈరోజు ఉదయం ఒక నాతో పాటు ఒక అమ్మాయి అక్కడ ఆయనైతే అదే మాట్లాడుతున్నా చీకటి ఎప్పుడు ఆరంభం అవుతుంది ఎప్పుడు ముగిస్తుంది అంటే సాయంత్రం ఏడు గంటలకు ఆ ప్రాంతానికి ఆరంభం అవుతుంది ఏడు ఏడున్నర ఎనిమిదికేమో ఆరంభం అవుతుంది చలికాలం ఆరు గంటలకు ఆరంభం అవుతుంది ఎండాకాలం ఏడున్నరకు ఆరంభం ఎప్పుడు వరకు ఉంటుంది పొద్దున రెండు గంటల వరకే రెండు గంటల తర్వాత సూర్యుడు వస్తేనే కనిపిస్తూనే ఉంటాడు మనకి మన దేశంలో ముఖ్యంగా రెండున్నర మూడు గంటల ప్రాంతంలో సూర్యుడు స్టార్ట్ అవుతానే ఉంటాడు కాబట్టి వెలుతురు రెండున్నర గంటల నుంచి పొద్దున మొదలుకొని మళ్ళీ సాయంత్రం ఏడున్నర వరకు ఉండాల్సిందే బట్ చీకటి కొంతకాలమే ఉంటుంది మనందరి జీవితాలలో కానీ వెలుగు కదా ఏసినో చెప్పిండి అది ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే కరెక్టే ఆ దినములు తగ్గించని ఏ శరీరయు తప్పించుకున్నాడనా లేదా మతేశ్వరి తిరుణాలద్యంలో కాబట్టి శ్రమల కాలము కొంచెమున్నా దాని పవర్ ఎక్కువ ఉంటుంది చీకటి కొంచెమున్నా దాని పవర్ ఎక్కువ ఉంటుంది కదా ఈరోజు పిల్లల్ని చూస్తుంటాం చీకట్లో బయటి వాళ్ళంటే భయపడతా ఉంటారు భయపడతారా లేదా ఖచ్చితంగా భయపడతారు లైట్ లేని నిద్రపోరు కదా అదేంటి ఫుల్ లైట్ పెట్టుకోవాలా ఫుల్ లైట్ పెట్టుకొని నిద్రపోతాయి కానీ వాళ్ళకి నిద్ర పట్టదు భయం కానీ మన కాలంలో అట్లా లేదు మేము చిన్న ఉన్నప్పుడైతే చీకట్ పోయేటోళ్ళము చీ టాయిలెట్స్ ఇంటి బయట ఉండేది మాకు చిన్నప్పుడు ఇంటి బయట ఉండేది రాత్రి టాయిలెట్ పోవాలంటే అన్ని తలుపులు తెచ్చుకొని చీకటి నుంచి పోవాలా ఆ రోజులలో ఎందుకో ఆ స్విచ్లు ఎందుకు పెట్టలేదో వాళ్ళు సరే ధైర్యాన్ని పెంచుకోవడానికి కొరకు పెట్టిన అట్లా అనిపిస్తుంది కాబట్టి యేశువ మనకి ఎప్పుడు ఒక జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ఇది మీరు కూడా ధ్యనించింది ఆదామ వాళ్ళు ఎప్పుడైతే పాపం చేసినో ఏం జరిగింది వాళ్ళలో రెండు ముఖ్యమైన గుణగణాలు బయటకు వచ్చినాయి ఒకటేంది భయం వచ్చిందా పాపం చేసినప్పుడు భయము వచ్చేసింది రెండవది ఏమొచ్చింది సిగ్గు ఈ రెండో వచ్చేసినాయి ఈరోజు ప్రపంచం అంతటా ఇవి వెంటాడుతున్నాయి లేవా ప్రతి ఒక్కరిని ఎందుకంటే జీవితంలో ఈ గుణగణాలు ఉంటాయి కానీ ఎప్పుడైతే పాపపు జీవితం నుంచి మనము బయటికి వస్తామో ఏసుప్రభుని నమ్ముకున్నాక ఎప్పుడైతే మనం పాపంలోకి వెళ్ళొస్తామో ఈ రెండు నీకు ఉండాలనా ఉంటే నీలేదో బలహీనత ఉన్నట్టే కాబట్టి నీకు ఎప్పుడు ధైర్యం వస్తుందంటే నువ్వు అన్ని విషయంలో కరెక్ట్గా ఉంటేనే రుబాబులు నిలబడతావు అంతేనా అన్ని విషయంలో కరెక్ట్ ఉంటేనే నువ్వు ధైర్యం లేవడగలవు ఏదో ఒక లోపం ఉంటే ఎప్పుడు తప్పించుకుందామా అని మైండ్ అంటే దేవుడు వస్తుండటే తప్పించుకుంటా ఆయన వస్తుందంటే దాసుకున్నారా లేదా కాబట్టి మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలా భయపడుకుడి నమ్మిక మాత్రం ఉంచుడి అన్న వాక్యం ఎక్కడుంది ఎవరితోనన్నాడు యాయురుతోనన్నాడు ఎప్పుడు అన్నాడు తన ఏకైక కుమార్తె అనారోగ్యంతో ఉండి చాలా సిద్ధంగా ఉంది అయితే యాయురు విషయంలో ధ్యానించినప్పుడు ఏసు ప్రభు ఏ ప్రాంతంలో ఉన్నాడు సాధారణంగా ఎప్పుడు కపెర్న్ హోమ్ లో ఉండేవాడు కదా యేసు ప్రభు జీవించిన విధ స్థలం అంతా కపెర్ను హోమ్ అంటారు గలలియా ఇవన్నీ ఒకటే ప్రాంతాలు గలలియా యొప్పే ఇవన్నీ ఒకటే ప్రాంతాలు చిన్న చిన్న ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ రామ్నగర్ ఎట్లనో అట్లా పేర్లు ఉండేది ఆ రోజుల వరకు అన్ని ఒకటే స్థలంలో కాబట్టి సరే యొప్పే అంటే మీకు యోన గురించి మనం ధ్యానిస్తాం యోన పుట్టి పెరిగింది యొప్పే ప్రాంతంలో సిమోను పేతురు పుట్టి పెరిగింది యొక్క ప్రాంతంలో అనేక మంది శిష్యులు పుట్టి పెరిగింది యొప్పే ప్రాంతంలో ఏ స్ప్రం వచ్చింది కూడా అదే ప్రాంతం వెళ్ళిపో ప్రాంతంలో అంటే అక్కడక్కడనే సిటీస్ అక్కడక్కడే చిన్న చిన్న పట్టణాలు చిన్న చిన్న స్థలాలు కాబట్టి ఆ ప్రాంతంలో అనేక మందికి అతను సేవ చేస్తూ వస్తున్నప్పుడు యాయుర్ అత దూరంపై కలుసుకున్నాడు అతన్ని కలిసి అతనితో పాటు వస్తున్నప్పుడు ఫస్ట్ ఒక అద్భుతం చేస్తాడు యాయుర్ ఏం తెలుసా రక్తస్రావం రోగల స్త్రీ స్వస్థపరచబడడం అక్కడ చూస్తాడు యాయుడు కన్నీళ్ళు కళ్ళారా కాబట్టి ఆయనకి ధైర్యం వచ్చింది పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం అవ్వగల స్త్రీ నా కూతురికి ఎన్ని ఎవరని చెప్పగలరా పన్నెండు సంవత్సరాలే కదా ఖచ్చితంగా అతుక్కున్నట్టుంటది వాక్యం ఈ విషయాలు మనం బాగా అర్థం తీసుకోవాలా ఆ స్త్రీ పన్నెండు సంవత్సరాల నుంచి బాధ అనుభవిస్తుంది ఈ పాప పన్నెండు సంవత్సరాల పాప చనిపోవడం సిద్ధంగా ఉంది పన్నెండు అంటే దేవుని బైబిల్ జ్ఞానం ప్రకారంగా కరెక్ట్ ప్రపంచం ప్రపంచమంతా ఒక చుట్టూ చుట్టడం అనేది అర్థం అంటే కంప్లీషన్ సంపూర్తి సంపూర్తి అంటే ఏంటంటే ఇంకా అయిపోయింది అని అర్థం కాబట్టి సువార్త మొత్తం ప్రపంచం అంతటి జరగాల ద్వారా పన్నెండు మంది శిష్యుల ద్వారా అక్కడ కూడా పన్నెండు ఏర్పరుచున్నాడు కాబట్టి పన్నెండు అనే దానికి బైబుల్లో చాలా అర్థాలు ఉంటాయి సరే మనకి ఆ నంబర్స్ తో ఏమంతగా ఇంపార్టెంట్ అవసరం లేదు ఒక సత్యం తెలిస్తే చాలు ఏందది నీ నీ సేవ జీవితం కూడా సంపూర్తి చేసుకోవాలా అంటే నువ్వు నిజంగా పన్నెండు దేశాలు తిరుగుతావు పన్నెండు సిటీ పట్టణాలు తిరుగుతావు అనేది కాదు లేక పన్నెండు చర్చలు కడతావు కాదు నీ సేవ జీవితాన్ని నువ్వు సంపూర్తి చేసుకోవాలా నువ్వు ఏ ప్రాంతాల్లో సేవ చేస్తున్నా సంపూర్తి చేసుకోవాలా దానికి ఏది అడ్డు యోన సొంత అడ్డు కదా ఎంత చూసినా గానీ పేతరు ఏం చేసిండు తన సొంతాలకే సువార్త చెప్పుకున్నాడు అడ్డు ఉందా లేదా శారీరకమైన అడ్డు పౌలు ఏం చేసిండు తన దేహ సంబంధులన్నీ రక్షించుకోవాలా అన్న ఆల ఆసక్తి ఉందా లేదా కాబట్టి ఇదొక అడ్డు మనందరికీ ఇట్లాంటి బలహీనతలు ఉంటాయి నేను హైదరాబాద్ విడిచిపెడితే నా చర్చ ఏమవుతుందో నా చర్చిని ఎవరికి కబ్జ చేసుకుంటాడో అది శారీరకమైన బలహీననే కదా పాస్టర్కి మనందరికీ ఈ బలహీనతలు కాబట్టి ఎప్పుడు మనము వీటిని ఛేదించుకుంటాం ఈ విషయం బాగా నేర్చుకోవాలా ఎంత కాలమైనా కూడా మనము వీటిని ఛేదించుకోకపోతే నీ ఏర్పాటుకు తగ్గినట్లు నువ్వు జీవిస్తావు అంతే నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడే ఉంటావు ఒక కాలు ముందయ్యకపోతే నువ్వు ఎక్కడ పడ్డావు అక్కడే ఉంటావు అది విధానం అది కాబట్టి ఈ రోజే నువ్వు తీర్మానించుకోవాలి ఈ రోజే నువ్వు తీర్మానించుకున్నాడు యహోశుభ గ్రంథంలో మనం అదే చూస్తాం ఈ రోజే మీరు తీర్మానించుకోవాలి ఎందుకంటే బైబిల్లో ఈ విషయం బాగా తెలుసుకోండి ఎప్పుడన్నా ఈ రోజే నేడే రక్షణ దినం ఈ దినమే ఏం డెసిషన్స్ తీసుకోవాలన్నా ఈ దినమే రేపు చేసుకుంటా అనేది కాదు నేను అందుకే ఎంత టైం స్పెండ్ చేస్తానంటే పనులు ముగించుకోవడానికి అవి అవి ముగించేనే ముగించవు ఎంత వర్క్ చేస్తున్నా అది అట్లా పోతేనే ఉంటాయి పొద్దున్నేసి ఐదు గంటలు వేసి పని చేసినా అది అట్లనే ఉంటది సాయంత్రము పదకొండు గంటల వరకు చేస్తున్నా అట్లనే ఉంటాయి పనులు అయినా కానీ మనం ముగించుకోక ఎందుకంటే ఆ పనులు ముగించుకోకపోతే నువ్వు వేరే పనులు చేయలేవు కాబట్టి త్వర త్వరగా ఎందుకంటే అన్ని ముఖ్యం ఈ లోకంలో జీవించాలంటే అవన్నీ ముఖ్యం నీకు నీ జీవనోపాధి ముఖ్యం డబ్బులు సేవ్ చేసుకోవడం ముఖ్యం నీ జీవన్ నీ జీవితాన్ని ముందుకు కొనసాగించుకొని పోవడం కూడా చాలా ప్రాముఖ్యం సాక్ష్యం అంటే అదే కదా నువ్వు వెలిత జీవితము లో ఆయనకి సాక్షిగా ఉండలేవు నేనేమి మీకు ఐశ్వర్యం సంపాదించుకోవాలా అన్న బోధ మీకు ఎందుకంటే దానికి మనం విరుద్ధం ఐశ్వర్యం ఎందుకంటే ఈ లోకంలో ధనాన్ని ఆర్జించకుడి అని మన ప్రభు చెప్పాడు కాబట్టి ఆయన మాటనే ఫైనల్ ఏ పాస్టర్ వచ్చి దానికి వ్యతిరేకంగా చెప్పినా వాడు దుష్టుని సంతతి ఎందుకంటే వాడు సర్ప సంతానం అన్న విషయం తప్పు బ్రదర్ సంపాదించుకోవడం అనేది బోధ కాబట్టి ధనాన్ని ఆర్జించుకోవడము ఈ లోకాన్ని సంపాదించుకోవడం అనేదంతా మన ప్రభుకి విరోధమైన బోధ అది మోసకరమైన బోధ చాలా మంది ఏమంటారంటే ధనాన్ని సంపాదించకపోతే నువ్వు సేవట చేస్తావు నువ్వు సేవ చేయాలంటే ధనం అవసరం లేదు ఎందుకంటే ఆయన ధన నిధులకి వెళ్ళిస్తున్నాడు నువ్వు సేవ నిజంగా సేవ చేయాలనుకుంటే కాబట్టి ప్రతి ఆయన వాక్యాన్ని మనం వాడుకోవడానికి నేర్చుకోవాలా యాయుని జీవితం కూడా అంతే అంత విశ్వాసం ఉన్నా కూడా తన విశ్వాసాన్ని కొల్లగొట్టడానికి కొరకు తన సొంత ఇంటి బయట రావాల్సి వస్తుంది వచ్చి అయ్యా బోధకుని శ్రమ పెట్టవద్దు నీ కూతురు చనిపోయింది ఇప్పుడు మనము ఎక్కడికి పోవాలా కూతుర్ని తీసుకొని సమధి తోటకి పోవాలా అని అతనిలోని విశ్వాసాన్ని దొంగలించి దుష్టుడు వాడుకుంటూ ఒక పనివాణి అంటే వాడు కూడా శివకుడే కాబట్టి కొన్నిసార్లు ఎవరిని వాడుకుంటుండూ వాడది స్థితిలో ఉంటున్నాం మనం కాబట్టి మనం మటుకు అటువంటి అవకాశం ఇవ్వద్దు మనము పోయి పోయిన వారం వరకు ధ్యానించిన విషయం అదే ఆరు భాగాలు యోనా గ్రంథంలో ధ్యానించిన విషయం అదే నినివే లేక అసూరు దేశాన్ని దేవుడు తన తన రాజ దండంగా వాడుకున్నాడు వాడకుండా లేదా ప్రపంచం అంతా వీలింది పా చరిత్రలో ప్రపంచానికి ఎంతో గొప్ప దేశంగా అది ఉంటూ ప్రపంచాన్ని గడగడలాడించింది ఒకరోజు అసూరు దేశం మనం అదంతా చూస్తాం ఈరోజు కాబట్టి విరవీగి వాళ్ళు ఏం చేసిండ్రు దేవుని చేతిలో మంచి ఘనం ఘనమైన ఘటంగా వాడబడ్డ అసూరు దేశము యోనా కాలం తర్వాత అది ఎంత చెత్తగా చెడిపోయింది అనేది ఈరోజు మనం గిడబోతున్నాం వాక్యం కేవలము వద్ద సంవత్సరములే వద సంవత్సరములు అంటే ఎన్ని తరాలు చెప్పండి కనీసం ఒకటి రెండు తరాలు కదా ఒక మనిషి జీవించాలంటే డెబ్బై సంవత్సరాలు వాడి ఆయుషు ఇంకా బైబిల్ ఉంది నరుని ఆయుషు డెబది దానిపైన ఆయాసము అని ఉంది అక్కడెక్కడో వాక్యం నాకు జ్ఞాపకం లేదు దానిపైన అలసటతో కూడిన జీవితం ఆయాసంతో కూడిన జీవితం అంటే కష్టాలు రోగాలు బాధలు నీ కళ్ళ ముందు అనేక మంది తెలుసు వాళ్ళు చచ్చిపోతుంటే బాధ అనిపిస్తుందా లేదా తప్పకుండా బాధ అనిపిస్తూ ఉంటుంది దాని తర్వాత ముసలు ఏమంటారంటే ఏమైనా నేనే తీసుకున్నావు ప్రభు నన్ను తీసుకుంటే బాగుండేది కదా అంటారు అది కూడా బాధనే బట్ వాళ్ళ కళ్ళ ముందు ఇవన్నీ చూస్తూ వాళ్ళు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు కాబట్టి సరే రెండు తరాల గురించి మాట్లాడుతున్నాం అంటే యోనా ప్రవచించిన వంద సంవత్సరాల తర్వాత ఏం జరిగింది అనేదే మనం ఇది చూడబోతున్నాము వేరే పుస్తకం యోనాకు సంబంధించిన విషయాలు మరోసారి క్లుప్తంగా ధరించుకోవాలంటే ఆయన ఒక తిరుగుబాటు దారుడు అన్న విషయాన్ని మనం జనించినాం కానీ ఆశ ఉంది దేవుని సేవ చేయాలా అన్న ఆశ ఉంది డెబ్బై ఐదు సంవత్సరంలో సేవ చేసిండి అంటే రక్త సంబంధికులకు సేవ చేసింది ఈరోజు క్రైస్తవ జీవితం అదే బలహీనతలు ఉంది డెబ్బై ఐదు సంవత్సరాలు సేవ చేసినా అంత వృద్ధాప్యంలో ఉంటూ సేవ చేస్తున్నా వాళ్ళ బలహీనత ఏంది సొంతలకే చేసుకోవాలా చర్చలకే చేసుకోవాలా కుటుంబకులకే చేసుకోవాలా బంధువులకే చేసుకోవాలా చుట్టాలకే చేసుకోవాలా నా సొంత సిటీ చేసుకోవాలా అది పనికిరాని చెత్తతలం యోనా నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంది యోనా నువ్వు చాలా సంవత్సరాలు చేసినావు చాలా గొప్ప సేవ చేసినావు ఇప్పుడు నువ్వు బయటికి రా నువ్వు చేయాల్సిన సేవ ఇంకొకటి ఉంది ఏదది అశురు దేశస్థలకి నువ్వు సువార్థ ప్రకటించాలా నినివే పార్ట్నర్స్లకు సేవ సువార్త ప్రకటించాలా అనిలకు నువ్వు సువార్త ప్రకటించాలా కొన్ని వందల సంవత్సరాల క్రితం ఏషియా కంటే ముందు ఉన్నవాడు కొన్ని వందల సంవత్సరాల క్రితము దేవుడు యోనాని ఆరితిగా అనిల కొరకు సువార్థికుగా ఏర్పరచుకున్నాడు ఇది ఆశ్చర్యకరమైంది కాబట్టి ఎప్పటికైనా ఆయన విధానం ఒకటే యోనాను గూర్చిన సూచన మనము నెరవేర్చాలా ఎందుకంటే మన ప్రభు నెరవేర్చింది యోనాను గూర్చిన సూచన అంటే ఏష్టవో మరణానికి సాదృశ్యం సూచన అది అంటే యోనా సూచన ఎప్పటికీ కాలేడు ఈ విషయం బాగా అర్థం చేసుకోండి ఇంగ్లీష్ బైబుల్లో ద సైన్ ఆఫ్ జోనా అని ఉంది కానీ తెలుగు బైబుల్లో మటుకు యోనాను గూర్చిన సూచన నుంది కాబట్టి హెబ్రి భాషలో నుంచి అది తర్జుమా చేసినప్పుడు చాలా జాగ్రత్తగా తెలుగు బైబుల్ తర్జుమా చేశారు యోన యొక్క సూచన కాదు ఇంగ్లీష్ బైబుల్లో యోన యొక్క సూచన నుంది కానీ ఇందులో అయితే తెలుగు బైబుల్ అయితే యోనను గూర్చిన సూచన కాబట్టి యోనను గూర్చిన సూచన అంటే యోన గానే కాదు యోనను గూర్చిన సూచన అంటే యోన నీడ వంటి వాడు నిజస్వరూపము మన ప్రభు ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు ఎవరో గొప్పవాడు మన ప్రభువే కాబట్టి యోనను గూర్చిన సూచన అంటే ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం అదే అసలైన సూచన ఈ లోకానికి కావలసిన గొప్ప సూచక క్రియ చెడ్డతరం వారు సూచక్రియలు అడుగుతున్నారు కాబట్టి కానీ యోనను గూర్చిన సూచక క్రియ తప్ప మరి ఏ సూచక్రియను మీకు అనుగ్రహించబడదు అనడం లేదా మత్స్యస్వర్త పరణోధ్యాయము పదహారవ వచనంలో మనం చూసినాం అటుపోయిన వారం పైన కూడా కాబట్టి ముప్పై వచనంలో కాబట్టి ఒకటే సూచన ఆ సూచన ఏ రీతిగా నెరవేరింది అన్న విషయము ఏ రీతిగా ఆయన జీవితం నెరవేరింది అదే రీతిగా ఆ సూచనని ఆ సూచనకి నువ్వు సాక్షిగా జీవించాల యోనను గూర్చిన సూచన మన ప్రభు అయితే ఆ మన ప్రభువు ప్రభుకి నువ్వు సాక్షిగా ఉంటూ ఆ సూచనని ఈ లోకంలో నెరవేర్స్తా అది క్రైస్తవ జీవితం అందుకే దేవుడు అది ఎట నెరవేర్చాలని దేవరు చూపించండి మీరు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి శివార్త ఒకటే ప్రాంతం అని ఆయన అనలేదు దానికి ముందు ఆయన చనిపోయి మాట్లాడిన విషయం మనం పోయిన వారని గనించాం కదా ఏమని మాట్లాడుతాడు సీమోంతో సిమోను బరియోన సీమోను బరియోన అంటే బర్ అనేది అరమేయకు భాషలో కుమారుడు అనర్థం కుమారుడు అని అర్థం కాబట్టి యోన కుమారుడు అయిన సీమోను అతని పేరేంటి మారు పేరేంది సీమోను అను మారు గల పేతురా అంతే కదా సీమోను అను మారు గల పేతురు అంటే పేతురికి ఇంకొక పేరు ఉంది ఏంది అది సిమోను కదా సీమోను పేతురు అంటే మారు పేరు అంటే ఏం చెప్పండి ఫస్ట్ నేము సెకండ్ నేమ్ మారక ముందు మారిన తర్వాత అని కాబట్టి యోనా కుమారుడు అయిన సీమోను పేతురు అంటే ఫస్ట్ సిమోను తర్వాత పేతురు అంటే లాస్ట్ నేమ్ ఏంది పేతురే పేతురు అంటే ఏంది బండ అని అర్థం కాబట్టి పేతురు అంటే బండ నువ్వు మారినాకనే బండవైతావు అంతకుముందు నువ్వు మట్టివే నువ్వు రక్షణ పొందకపోతే మట్టివే రక్షణ పొందినాక బండగా తయారు కావాలా కాబట్టి పేతురు బండలాగానే ఉంటాడు కదా దుడక పేతురు అంటారు ఒక దశలో దుడక పేతురు అంటారు ఎక్కడలేని రోషము ఎక్కడలేని పౌరుషము రాయి దొరినట్లే అది ఎవరి ముందు మీద పడితే వాడు పగిలినట్లే వాడిని తలకాయి దురుసు దురుసుతనం కానీ ఆయన మొత్తం మార్పు చెంది ఆయన ఎప్పుడైతే కొర్నేలి ఇంటికి వచ్చిండో తన జీవితం మార్చుకున్నాడు ఏం మార్చుకుని తన జీవితం అంతకుముందే రక్షణ పొందిన వాడు కొర్నేలి ఇంటికి వచ్చినాక తన జీవిత సేవా విధానాన్ని మార్చుకున్నాడు ఏమని మార్చుకున్నాడు దేవుడు పక్షపాతి కాదు అనడం అక్కడ దేవుడు పక్షపాతి కాదు అంటే ఏంది రక్షణ కేవలము యూదులకే అనేది కాదు సర్వలోకమునకు అనేది ఆ మార్పు యోనలో చివరి వరకు రాలేదు అందుకే యోనకి మార్పు రావడానికి వరకు దేవుడు ప్రకృతి సహజంగా చిహ్న ఆ చెట్టుని ఏర్పరచుకోవడము ఆ పురుగును ఏర్పరచుకోవడము అవన్నీ చూపిస్తున్నాడు తిమింగులాన్ని ఏర్పరచుకోవడము ఓడని ఏర్పరచడము దాని తర్వాత సముద్రం మీద తుఫాన్ ని దేవుడు ఏర్పరచుండడు ఖచ్చితంగా మనం ఆ రీతిగానే నమ్మాలా అన్నింటినీ దేవుడు ముందుగానే ఏర్పరిచింది ఈ సృష్టి ఆయన మాటకి విధేత చూపిస్తుంది కానీ అసలనే సృష్టి చూపిస్తలేదు మళ్ళా నూతన సృష్టి అని చెప్పుకుంటారు క్రీస్తు ఏసినందున్న వాడు నూతన సృష్టి అంటారు కదా ఈ నూతన సృష్టి అవిధేత చూపిస్తుంది మొదటి నుంచి పాత కాలంలో వాడు పెద్ద ప్రవక్తనే కావచ్చు వాడు పెద్ద పాసరే కావచ్చు వాడు ఎవడనే కావచ్చు కానీ అవిదేత చూపిస్తున్నారు ఇది బలహీనత మనది కాబట్టి మనం దాని నుంచి విడుదల పొందాలా ఎందుకు విడుదల పొందాలా ను విడుదల పొందకపోతే యోనకు ఎటువంటి శ్రమ వచ్చిందో నీకు అటువంటి శ్రమ వస్తుంది ఎందుకంటే ఆయన విధానం అది ఆయన నేను శ్రమల గుండా పోనిచ్చే నీకు ఒక గుణపాఠం నేర్పుతాడు అది దేవుని విధానం కాబట్టి మనం ఈ సత్యాన్ని నేర్చుకున్నాం కాబట్టి ఆయన పాత నిబంధన కాలం నుంచి కృత నిబంధన కాలం వరకు లేక ఈ రోజు కాలం వరకు కూడా ఒకటే విధానం నువ్వు విధేత చూపిస్తే నీ పట్ల ఎంతో కనికరం కలిగి ఎంతో ప్రేమ కలిగి ఎంతో కరుణవాచత కలిగి నిన్ను కాపాడేవాడు నువ్వు అభినేత చూపిస్తే నిన్ను శ్రమల గుండా పోనిచ్చి నీకు బుద్ధి వచ్చేంత వరకు కష్టల చేస్తాడు దాని తర్వాత నిన్ను స్వీకరిస్తాడు ఎందుకంటే నిన్ను కసల కానియకపోతే నీ ఆత్మ నశించిపోతుంది నిన్ను కషల పాలు కానియకపోతే నువ్వు విచ్చలవిడగా తిరిగి నేను ఏ క్రైస్తవం నమ్ముకు నేను ఏష్టవం నమ్ముకున్నాని చెప్పి నువ్వు విచ్చలివిడిగా జీవిస్తే నువ్వేం చేస్తుంది నీ ఆత్మ నశించిపోతుంది అందుకే నీ యొక్క రక్షణని సంపూర్తి చేసుకోనడా లేదా సంపూర్ణ అగుటగు సాగిపోదాము రండి అనడా లేదా కాబట్టి నీ రక్షణని సంపూర్తి చేసుకోనుంది బైబుల్లో ఎందుకంటే నీ యొక్క రక్షణని నువ్వు సంపూర్తి చేసుకోకపోతే నువ్వు కష్టంగా దాన్ని అన్నట్టు తెలుసుకోవడం రాష్ట్ర పత్రిక అదే చూపించింది ఏడు మనం మినిసలు తీసినాం అది కోల్పోతారు అనేకులు యుగ సమాప్తిలో అది కోల్పోతారు మనుషు తిరిగి వచ్చినప్పుడు ప్రేమను కనుగొనునా కాబట్టి ఆయన ప్రేమ అనేకుల జీవితాల్లో ఉంటుందా ఇది ఖచ్చితంగా ప్రశ్నార్థకంగా ఊడిపోతుంది కాబట్టి ఈ రోజు మనము యోనా వంద సంవత్సరాలు తర్వాత లేక యోనా నినివే పట్నస్తులకు సువార్త ప్రకటించిన వంద సంవత్సరాల తర్వాత ఏం జరిగింది అనేది నాహూము అనే ప్రవక్త ద్వారా ఈ రోజు నుంచి నేర్చుకుంటాం కాబట్టి నాహోము మూడు అధ్యాయాలు కలిగిన పుస్తకం ఈ రోజు నుంచి మనము నాహూము గ్రంథం ని సరే ఉపోద్ఘాతం నాహోము ఉపోద్ఘాతం అంటే ఉపోద్ఘాతం అంటే తెలుగు భాష కదా ఇంగ్లీష్ లో ఉపోద్ఘాతం అంటే ఇంట్రొడక్షన్ అనార్థం నాహోము ఉపోద్ఘాతం అంటే నాహోము గ్రంథానికి ఇంట్రొడక్షన్ క్లుప్తంగా మొదటి అధ్యాయము మొదటి వర్షంలో నినివేను గూర్చిన దేవోక్తి అని ఆరంభమైంది కాబట్టి నేను పోయిన వారము మీ అందరితో మాట్లాడుతున్నప్పుడు యోనా తర్వాత మనము మీకా గ్రంథం ధ్యానించాలనుకున్నాం కదా నిన్న ఉదయము నేను కొంత వాక్యాన్ని జస్తుంటే ఖచ్చితంగా మీక కాదు ఎందుకంటే యోనా బుద్ధి చెప్పినాక పశ్చాత్తాపడి గోనె పట్టలు కట్టుకొని మార్పు పొందిన నినివే కరెక్ట్ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత ఏం జరిగింది అనేది కనెక్షన్ ఆ కనెక్షన్ నీకు అర్థం కావాలంటే మీకు గ్రంథం కాదు మీకు గ్రంథంలో కూడా ఉంది కానీ నా చాలా ముఖ్యమైంది కాబట్టి ఈరోజు అసూరు దేశము ఏ రీతిగా ఉందన్న విషయాలు నా హోము గ్రంథం ద్వారా మనం నేర్చుకుంటాం దేవుడు ఎందుకు ఆ దేశాన్ని చాలా కఠినంగా శిక్షించండు ఈ విషయం నేను ధ్యానించినప్పుడు ఒక మరొక విషయం జ్ఞాపకానికి వస్తుంది ఏంటంటే దేవుడు ఎప్పుడు సర్పంలోనూ తేళ్లను ఏర్పరచుకుంటాడు ఎందుకు పాత నిబంధన కాలంలో ఫరోను ఏరితిగా ఏర్పరచుకుండో తన సైన్యాన్ని ఏరితిగా ఏర్పరచుకుండో ఆ సైన్యం గజగజలాడించింది కదా ప్రపంచాన్ని కాబట్టి సైన్యము ఎప్పుడు తేళ్లకు సాదృశ్యం కాబట్టి రాజు దగ్గర ఉండే యాజకులు సర్పములకు సాదృశ్యం చెప్పడం కానీ పాత నిబంధన కాలంలో అదే రీతిగా బబులోను కాలంలో అట్లనే ఉండే శకునగాండ్లు ఉన్నారా లేదా బబులోను కాలంలో నిబుకద్సరి కాలంలో అట్లనే ఉండే కదా కానీ ఎవరు చెప్పలేకపోయినా దర్శనం కదా నెబుకద్సరి కాలంలో ఆయనకు వచ్చిన దర్శనము ఎవరైనా శకునగాళ్ళు చెప్పగలిగిండ్రా చెప్పలేరు కాబట్టి సర్పములకు తేలక అవి ఎప్పుడు బయలుపరచబడవు దానియలు లక్ష నలభై నాలుగు వేల చద్రగ మెషక్ అభజ్ఞగా వాళ్ళు గొప్ప జనానికి సాదృశ్యం ఇవన్నీ చిహ్న పరంగా చెప్పబడ్డాయి కాబట్టి వాటి నువ్వు జాగ్రత్తగా అటనే నెమరేసుకోవాలా సరే ఇది ఎంతవరకు కరెక్ట్ బ్రదర్ అంటే నువ్వు అర్థం చేసుకోవాలా వాక్యానికి తగ్గినట్లు ఉన్నాయా లేవా ఇవి వాక్యానికి తగ్గినట్లు లేకపోతే వాటిని నువ్వు స్వీకరించొద్దు అటువంటి బోధన స్వీకరించద్దు ఎందుకంటే అటువంటి బోధన స్వీకరిస్తే నువ్వు అవిశ్వాసంలో పడిపోతావు నీ ప్రార్థనకి జవాబు రాదు నువ్వు ఎప్పుడైతే అబద్ధ బోధలో ఉంటవో అబద్ధ దర్శనంలో ఉంటావో నీ ప్రార్థనకి ఎప్పటికీ జవాబు రాదు నీ జీవితంలో అనేకమైన ఈ ఆలస్యం అయిపోతూనే ఉంటాయి నీ జీవితంలో రావాల్సిన నీళ్లన్నీ ఆలస్యం అయిపోతూ ఉంటాయి కానీ ఆయన జాలి గలవాడు ఆయన దయగలవాడు ఎటువంటి కఠినమైన హృదయం గలవాడిని కూడా ఆయన కనికరించి మూడు పూట్ల పోషించేవాడు ఎందుకంటే వర్షము వర్షము మంచి చెట్ల మీద పడుతుంది మూళ్ళ తుప్పల మీద పడుతుంది ఎందుకు రెండిటికి నీళ్లు అవసరం కాబట్టి కాబట్టి ఆయన జాలి కాబట్టి మంచి వాళ్ళకి ఆయన తన వాసలు చూపిస్తాడు చెడ్డ వాళ్ళకు కూడా ఆయన వాసలు చూపిస్తుంది ఎందుకు చెడ్డ వాళ్ళు మార్పు పొందాలనే కదా కాబట్టి మంచి వాళ్ళు ఏమనుకుంటారు నేను మంచిగా ఉన్న షెడ్యూర్కి వచ్చి మంచిగా అన్నదిని సలికా ఉంది వర్షం పడుతుంది కనీసి నేను దుప్పటికప్పుడు పట్టుకుంటా అంటే అర్థం కాదు అది క్రైస్తవ జీవితం గొప్ప జనం కాబట్టి మనము రోషం కలిగి పౌరుషం కలిగి ఈ విషయాలు అర్థం చేసుకుంటున్నాం దీనివే పట్టణానికి సంబంధించిన విషయం యోన యుగ సమాప్తిలో ఏ రీతిగా ఉండడం విషయం అదే రీతిగా యుగ సమాప్తి అంటే శ్రమల కాలంలో అదే రీతిగా నాహోము ఏ రీతిగా అటువంటి రోషం కలిగి సేవ చేసిండ విషయం కాబట్టి ప్రతి ప్రవక్త గురించి మనం జనిస్తుంటే మనకు ఒకటే అర్థమవుతుంది ఎంతో ఆసక్తితో ఎంతో రోషం కలిగి దేవుని కొరకు నిలబడ్డ వాళ్ళు స్పెషల్గా కానీ బైబుల్ అంతటా నాకు ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం ప్రవక్తలే రోషం కలిగి సేవ చేసినట్లు కనిపిస్తారు కానీ యాచకులు నాకు ఎక్కడ కూడా అంత రోషం కలిగి సేవ చేసినట్లు ఎక్కడ కనిపించరు మనం ఎంతమందిని చూసినా కానీ యాచకులను వాళ్ళలో నాకు అది రోషమే కనిపించదు ప్రభు కొరకు నిలబడినట్లు సరిగా కనిపించినా కనిపించారు అంత చెత్తగా తేరనట్లే కనిపిస్తారు ఏ రాజు దగ్గర యాజకుడు ఉన్నా కానీ పాత నిబంధన కాలం అంతా చూడండి అంత పనికిరాని వాళ్ళలాగానే జీవిస్తారు రోషం కలిగి దేవుని కొరకు జీవించినట్లుగా కనిపించారు కొన్ని ప్రాంతాలలో మనకు కనిపిస్తారు అంతే ఆహాజ కాలంలో అటుపిన వరం చూసినాం నాలుగు ఆరు వారాల క్రితం చూసినాం మనం ఒక యాజకుడు చిన్న బిడ్డని రాజుగా నియమిస్తాడు కొన్ని స్థలాల్లో చూస్తాం అంతే తర్వాత మనం చూడం కాబట్టి యాచకుడు అనేవాడు దేవుని మందిరానికి ద్వారపాలకుల్లాగా ఉంటూ అనేకులను దేవునిలోనికి నడిపించాలా యాచకుని యొక్క జీవిత విధానం అది దేవుని సేవ చేస్తుంది యాచకుని దేవుని సేవ చేసేవాడు దేవుని సేవ చేయాలంటే లోపల కూర్చొని పడలవాడి హి చెప్పి వాక్యం చెప్పేది కాదు అనేకులని దేవుని మందిరానికి నడిపించాలా ద్వారపాలకుల్లాగా ఉంటూ కాబట్టి మనం ఇటువంటి విషయాలను అర్థం చేసుకోవాలా నా యోనా తర్వాత వంద సంవత్సరాలకు అతను తన యొక్క సేవ జీవితాన్ని కొనసాగించినట్లు మనం చూస్తాం ఆరంభించినట్టు మనం చూస్తాం ఏడు వందల నలభై శతాబ్దం క్రీస్తుకు పూర్వం ఇతని సేవ జీవితము ఆరంభమైనట్టు మనం చూస్తాం యో అంటే అర్థం ఏంది సాధారణంగా ప్రతి పేరుకి ఒకటి రెండు అర్థాలు మనకు కనిపిస్తాయి ఆ రెండు మూడు అర్థలలో ఏది కరెక్ట్ అర్థం అనేది నీ సత్తుతలంపులు కాదు రెండు మూడు అర్థాలలో ఏ అర్థము ఆ పుస్తకానికి తగ్నట్లు ఉంటుంది అనేది దైవీకమైన నిర్ణయం ఈ విషయం బాగా అర్థం ఈ లోకంలో ఏది కూడా యాక్సిడెంటల్ గా జరగదు సైన్స్ చెప్తుంది కొన్ని యాక్సిడెంటల్ గా జరగచ్చు ఇది బై ఛాన్స్ అయింది బై అంటాం బై ఛాన్స్ అయింది కానీ ఆయన దృష్టిలో ఏది కూడా బై ఛాన్స్ కాదు సైన్స్ కి మనం విరుద్ధం ఆ రీతిగా సరే సైన్స్ అని నమ్ముతాం ఎందుకంటే సైంటిఫిక్ ఉండాలా క్లీన్ ఉండాలా బాగా వాష్ చేసుకోవాలి అన్న సైంటిఫిక్ కానీ సైన్స్ని దేవుని జ్ఞానం కొరకు వాడుకోవాలి దేవుని గురించి నేర్చుకోవాలనుకుంటే సైన్స్ వాడుకోవాలి కానీ సైన్స్ దేవుని జ్ఞానానికి విరుద్ధమైతే అది అవసరమే మనకి ఎందుకంటే అన్నిటికీ ఇదే అథారిటీ ప్రతి జ్ఞానానికి ఈ లోకంలో ఉండే ప్రతి జ్ఞానానికి ప్రతి తెలివికి అథారిటీ ఇది ఇది అన్నిటికంటే పైనన్నది కాబట్టి మనం ప్రతిదానికి ప్రతి విషయంలో దీనికే సమర్పించుకోవాలా బట్టి సమస్తము ఆయన మూలంగా కరిగను సమస్తము ఆయన ఆయన కొరకే కరిగాను సమస్తము ఆయన మహిమ కొరకే కలిగెను ఆయన ఆజ్ఞ లేనిది ఏది కూడా యాక్సిడెంట్స్ కూడా ఆలస్యం కూడా ఖచ్చితంగా ఆయన ఆజ్ఞనే నువ్వు అనుకోవచ్చు నాకు ఎందుకు కష్టం ప్రజారు ఆయన ఆజ్ఞ ఆయన ఆజ్ఞ లేకుండా ఏది తల వెంట్రుకలో కూడా అంతే కదా ఆయన ఆజ్ఞ లేకుండా తల వెంట్రుకలో ఒకరు కూడా అనలేదు నిజంగా తల వెంటుకలు అని కాదు కుంకుడుకాయలు పెట్టుకుంటే తల వెంటుకలు రాలేదని కానే కాదు దాని అర్థం అది కాదు ఆయన ఆజ్ఞ లేకుంటే తల వెంటుకలు కూడా ఒకటి రాలేదంటే ఎంత చిన్న విషయమైనా కానీ లోకంలో నెరవేరాలంటే ఖచ్చితంగా ఆయన ఆజ్ఞ ఇవ్వాల్సిందే ఎందుకంటే ఆయన ప్రణాళిక నెరవేరాలంటే అవి నెరవేరాల్సిందే ధాన్యులు కదల్లా చూస్తాం ధాన్యలు మాట్లాడతాడు రాజులను నిలబెట్టేవాడైనానే రాజులను దించేవాడైనానే కాలంలో సమయంలో తన అదుపులో పెట్టుకునేవాడు ఈ లోకంలో ప్రతి టైం కాలం అంటే టైం సమయం ప్రతి సమయమును ఆయన అదుపులో పెట్టుకున్నాడు ఈ లోకంలో నీ అదుపులో ఏం అదే రీతిగా కాలములు అంటే సీజన్స్ అంటాం కదా కాలాలు ఈ లోకంలో జరవేరే నెరవేరే కాలాలన్నీ ఆయన అదుపులోకి పెట్టుకున్నాడు అది ఎంతకాలం వేడి ఉండాలా ఎంతకాలం చల్లగుండాలా ఎంతకాలం శ్రమలు ఉండాలా ఎంతకాలం మంచిగా ఉండాలా అన్ని ఆయన ఆధీనంలో పెట్టుకున్నాడు కాబట్టి అంటే ఏందర్థం ఈ లోకంలో ప్రతిదీ ఆయన ఆధీనంలోనే ఉన్నది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది కాబట్టి నీవు ఎవడివి నీ సొంత ఉపయోగించడం కోరు కాబట్టి నీ సొంత తలంపులన్నీ తొలగించి ఆయన తలంపులకు చోటు నిరీక్షణ కలిగిన వారం కాబట్టి ఆయన మన జీవితంలో ఎన్నెన్నో అద్భుతాలు చేసిండు కాబట్టి అటువంటి నిరీక్షణ కలిగి మనము కొన మన జీవితాన్ని ముందుకు కొనసాగించుకుంటూ పోవాలా నాహోము అంటే జాలి కలిగిన వాడు జాలి కలుగుట అని అర్థం లేక పశ్చాత్తాపడ్ చూసినా మనం ఇంతకు ముందు ఎప్పుడు నేను ఇంకా అవన్నీ చెప్తున్నా ఎన్ని ఎన్ని మీనింగ్స్ ఎస్టర్ ఆదరణ కరెక్ట్ ఫస్ట్ మీనింగ్ ఆదరణ కలిగించుట అని అర్థం నా హోము అంటే ఆదరణ కలిగించుట దాని తర్వాత పశ్చాత్తాప పడుట ఫస్ట్ పాయింట్ ఆదరణ కలిగించుట సెకండ్ పాయింట్ పశ్చాత్తాప థర్డ్ పాయింట్ జాలి కలిగి నాలుగవది నాలుగోదేనా సంపూర్తి చేయడమా అసలైన మీనింగ్ సరే మనం అప్పుడు చూసినాము కంఫర్ట్ అంటే ఆదరణ జాలి కలిగిండుట ఓదార్చేవాడు ఓదార్పు అని కూడా ఉంది నా హోంకి అర్థం అన్ని పేర్లున్నాయి అట్లాటా తయారు చేసిండు దేవుడు అది ఖచ్చితంగా దేవుని యొక్క నిర్ణయం అది ఛాన్స్ కాదు బై ఛాన్స్ అనడానికి వీల్లేదు అరే బై ఛాన్స్ అయిపోయింది పద అట్లా అంటే లేనలేదు అన్ని ఖచ్చితంగా ఆయన ఆజ్ఞ మూలంగానే నెరవేరుతున్నాయి ఈ లోకంలో అది ఆయన ఆజ్ఞనే దానికి ఒప్పుడు ఏం చేయలేడు మనం అనుకుంటున్నామా ఆ పలాని వ్యక్తి చేసిండు పలాని వాడు చేసిండు అనేది కానే కాదు వాళ్ళు కేవలము ఆయన చేతిలో పనిమూటలాగా వాడబడతారు కానీ అసలైంది ఆయన పెట్టాడు రాజులను నియమించేవాడైననే రాజులను తొలగించేవాడైననే సమస్తము ఆయన వలననే కలగాల్సింది ఈ విషయం మనం బాగా అర్థం కాబట్టి ఓదార్పు అనేది కూడా అర్థం ఆదరణ జాలి కలిగిండుట ఓదార్పు పశ్చాత్తాపము చివరిగా ప్రతీకారం కాబట్టి ఈరోజు మనము మీరు ఇన్ని ఇన్ని అర్థలున్నాయి ఒక్క పేరులో ఇప్పుడు నేను ఏ పేరు ఏ అర్థం తీసుకొని సేవ చేయాలి ముందు ఎట్లా నేను ప్రకటించాలా అక్కడ నీకు పరశుధాత్మ నడిపింపు అవసరం నీ స్వత తలంపులోకి వచ్చింది కరెక్ట్ ఇన్ని అర్థాలున్నాయి నా విషయంలో మళ్ళీ ఇప్పుడు నేను ఎట్లా అర్థం చేసుకోవాలా ప్రవ్వ అంటే అప్పుడు ఆయన ఏం చేస్తాడు గాలి చెప్తాడా నువ్వు కన్ను మూసుకొని నిద్రపో నేను నీకు దర్శనలు చెప్తున్నాడా అప్పుడు నువ్వు అనలా ప్రవ్వ నేను కళ్ళెందు మూసుకోలే ప్రభావ నాకు చూపు ఉంది కదా ఇలా చూపించరాదు కదా ఆయన అడగచ్చు కదా ఆయన అట్లా నేను అవకాశం ఇవ్వడు నీకు అట్లా అవకాశం ఇవ్వడు ఆయన ఏమంటారు తెలుసా నేను ఆల్రెడీ అన్నీ పెట్టేసినా నేను ఇంకా నీకు స్పెషల్గా నేను ఏం చూపించాను నువ్వేం స్పెషల్ కాదు నాకు అందరు సమానమే నువ్వేం స్పెషల్ కాదు నాకు నువ్వేదో ఇక్కడ చేస్తున్నావు నువ్వు స్పెషల్ అనేది కాదు నువ్వేమో చేస్తున్నావు ఇంటర్నెట్లు అంటే నువ్వు నాకేం స్పెషల్ కాదు నేను ఆల్రెడీ అన్నీ పెట్టినా అందరు సమానమే నాకు నువ్వు వెతుక్కకపోతే వేరే వెతుకుతాడు అంతే తేడా నువ్వు చెప్పకపోతే వేరే వాళ్ళు వారు చెప్పిస్తా నాకు యోనా అవసరం లేదు రోజు వంటి అనేక మందిని ఏర్పరచుకొని ముందుగానే జాగ్రత్తగా ఎత్తిపెట్టుకున్నా కాబట్టి యోన నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వు అట్ట తయారు కావద్దు తయారైతే నేనేం చేయలేను నువ్వు కూడా తిమింగలప్పు గర్భంలోకి పోవాల్సిందే అంటే పాతలంకి పోవాల్సిందే నీ నువ్వు తిరుగుబాటు చేస్తే కాబట్టి మొదటి అధ్యాయము రెండవ వచనంలో ఆయన వాక్యమే నా సంబంధించిన అర్థాన్ని మనకి చూపిస్తాను చూడండి యోహోవా రోషంగలవాడై గలవాడై చేయువాడు చెయ్యువాడు యహోవా చేయును చెయ్యును ఆయన మహా ఉగ్రత గలవాడు తన శత్రులకు ప్రతీకరము చేయును తనకు విరోధమైన వారి మీద కోపగించుకొను సరే ఎన్నిసార్లు చెప్పండి ప్రతీకారం నాకు మూడు సార్లు అనిపించింది ఉందా మూడు సార్లు ప్రతీకారము తీసుకుంటా అంటున్నాడు చూడండి మరోసారి ఎహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు ఫస్ట్ పాయింట్ ఆయన ప్రతీకారము చేయువాడు అంటే ఆయన గుణగణం అది ఆయన ఎప్పటికైనా ప్రతీకారం చేసుకునే చేసేవాడే సరే మళ్ళీ నేనేం చేయాల బ్రదర్ నువ్వు ప్రతీకారం చేసుకోవద్దు నేను మీకు అవన్నీ చూపిస్తే రోజు వాక్యాలు నువ్వు ఈ లోకానికి ఉప్పై ఉన్నావంటే నువ్వు అనేకులకు మంచి రుచికరంగానే నీ జీవితం అటు ఉండాలా నీ జీవితం మంచిగా ఉండాలా కరెక్టే సరే దానికి రకరకాల అర్థాలు కూడా చెప్తా అంటారు ఉప్పు దేనికి సంబంధం ఉప్పు చెడిపోకుండా కాపాడదు నువ్వేం కాపాడతావు హేష గ్రంథాలు చూస్తామా పునాదులు చెడిపోతే నీతిమంతులు ఏం చేస్తున్నారు నీతి ఏమి చేయుదురు పునాదులు పునాదులు చెడిపోతే నీతిమంతులు ఏం చేస్తారు అంటే ఈ లోకపు పునాదులు చెడిపోయినాయి మళ్ళీ నీతిమంతులు ఏం చేస్తారంటే హల్లిగా పడలు రెండు గంటలు ఆరాధన చేసి ఇంటికి పోతారు నీతిమంతులు చేసే పని అది కాబట్టి నీతిమంతులు లోపల అనిపిస్తారు బయట కనిపించారు కానీ కావాల్సింది బయట నువ్వు ఈ లోకంలోకి పోయి ఆయన రాజ్యం నీ రాజ్యం వచ్చినాగాక ఆయన ప్రార్థన ప్రార్థన చేసిన కానీ ఎట్లా వస్తుంది నువ్వు చేస్తే కదా వచ్చాడు నువ్వు పోయి చేయాలి కదా ఏం చేస్తావు వాళ్ళతో పాటు జమ లంచగొండితనం చేస్తే నువ్వేమీ నీతిమంతులు క్రైస్తవులందరూ ప్రపంచంలో ఎక్కువ లంచగొండితనం చేసేవాళ్ళు క్రైస్తవులు అనేసాలు మీకు నేను రుజుపరచిన ఈ లోకంలో కాబట్టి పునాదులు ఎవరు చేయగొచ్చిండు ఫస్ట్ క్రైస్తవులకు ఇడగొట్టే నేను చూస్తున్నా అన్యులు కాదు అన్యులు ఇంకా జాగ్రత్తగా జీవిస్తారు నాకు ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది వాడు అన్యుడు నిజమైన దేవుని గురించి తెలియని ఎంత జాగ్రత్తగా ఎంత పవిత్రంగా వాడు నీతిగా అంత జీవిస్తాడు వీడు జీవంగల దేవుని తెలుసుకుని కూడా చెత్తగా జీవిస్తాడు ఇది చాలా ఆశ్చర్యకరం ఎట్లా వాడుకుంటుండు సైతం కాబట్టి మనం ఈ విషయాలు బాగా అర్థం చేసుకోవాలా అంటే ప్రతీకారము అని అర్థం కాబట్టి ఆదరణకరమైన దేవుని బిడవండి నువ్వు అయన జాలి కనికరము పొందిన నీవు ఆయనకు తిరుగుబాటుతనము చేస్తే ఆయన ఖచ్చితంగా ప్రతీకారము చేస్తాడు నా హోము అంటే అర్థం అదే కదా నా నుంచి నేర్చుకోవాల్సిన విషయం అదే మనం ఆయన ఆదరణకర్త ఆయన జాలి ఆయన కనికరం ఆయన ఓదార్చేవాడు ఆయన ప్రతీకారము తీర్చేవాడు ఇన్ని అర్థాలున్నాయి నా కాబట్టి అందుకే నా హోముని ఏర్పరచుకునేసేవట్టు నా హోము పర్ఫెక్ట్ నీలాంటి వాడే నీ పేరుకు తగినట్లు నువ్వు సేవ చేయగలవు అనేసి నా హోమం ఏర్పరచుకోండి అదే రీతిగా అటుపోయిన వారం నుంచి మనం ఆరు వారాల నుంచి మనం అనిస్తున్న విషయం యోన నది ఏర్పరచుకున్నాడు ఆయన పౌరము నువ్వు పౌరము ఎక్కడికి ఎగిరిపోమంటే అక్కడికి ఎగిరిపోవాలా కానీ నేను ఎగిరిపోను నేను నా గుడు కట్టుకుని అంటే నులివెచ్చని పౌరం కాబట్టి యోనా జీవితము నులివెచ్చని పౌరం ఇవి నీకు ఏ పుస్తకాలలో కనిపించవు ఏ సిడీ క్యాసెట్లలో ఇంటర్నెట్లలో కనిపించావు హండ్రెడ్ అది నువ్వెత్తుకోవాల్సిందే నీకు దేవుడు అభిషేకం ఇచ్చిండు కాబట్టి ను పరిశుధాత్మ అభిషేకము పొందుకున్న వాడివి పొందుకున్నదానో కాబట్టి నీకు అర్థం కావాల్సిందే అదే ఇంకా వేరే మార్గం లేదు సరే మొదటి అధ్యాయంలో నాహోము గురించి నా ఏం నా ఏం బయలుపరచబడింది అనే విషయము మొదటి వచనంలో మనం చూస్తున్నాం మొదటి అధ్యాయము మొదటి వచనంలో నినివేను గూర్చిన దేవోక్తి అంటే దేవుడు ఒక విషయాన్ని బయలుపరచుంది దేవోక్తి అంటే దేవుని వాక్యం దేవుని యొక్క వాక్యం దేవోక్తి అంటే దేవుని వాక్యం నినువేను గూర్చిన దేవోక్తి అని ఆరంభమైంది ఈ వాక్యం అక్కడ నినివే యోనా ప్రకటిస్తే పశ్చాత్తాపడి గోనె పట్టలు కట్టుకొని ఆ రాజు తన సింహాసనం దిగి వచ్చినడానికి కదా రాజు తన సింహాసనం దిగొచ్చి ఆగ్ఞా ఇచ్చండు ఏమైనా ఆగ్ఞా ఇచ్చండు నినువే పట్ కాపురస్తులకు ఎవరు కూడా ఏమి కూడా తినకూడదు ఏ పని చేయకూడదు పశువులకు కూడా అన్నం పెట్టకూడదు ఆహారం పెట్టదు అన్నాడు ఒక ఆహారం పెడితే పనికి వెళ్ళిపోతారనేసి వాటికి కూడా ఆహారం పెట్టదు అందరు విన్నర్ విని పశ్చతప వాళ్ళు కన్నీరు ప్రార్థన చేస్తే ఉపాసం దేవుడు కనికరించి ఎందుకంటే ఆయన జలిగల దేవుడు ఆయన దయాగల దేవుడు వాత్సల తగిలినవాడు పశ్చతపం కలిగినవాడు కుడి ఎడమలు ఎరుగని జనము అన్నాడు సరే కుడి ఎడమలు వాళ్ళకి దేవుని వాక్యం తెలియదు అర్థం దేవుని వాక్యమే చెప్తుంది కుడి ఏందో అంటే కుడి అంటే ఇంకో రీతిగా చెప్పాలంటే గుడ్ అండ్ బ్యాడ్ ఏది గుడ్ ఏది బ్యాడ్ తెలియని విషయం చూడండి దేవుని వాక్యం చెప్తుంది ఇది చేస్తే తప్పు ఇది చేస్తే ఒప్పు ఈ పండు తినకూడదు అంటే అది తప్పే ఈ పండు తింటే తప్పు అంతే దేవుని వాక్యం చెప్తుంది ఈ పండు తినకూడదు తింటే మీరు చచ్చిపోతారు అది ఆగి అంతే లేదు నేను దాని కంటెంట్ టెస్ట్ చేస్తా అది హెల్త్కి మంచిదా అది నా శరీరానికి మంచిదా దాంట్లో ఏం విటమిన్స్ ఉన్నాయి దాంట్లో ఏ మినరల్స్ ఉన్నాయి అనేది నీ పని కాని కాదు అది నిశ తలంపులు ఉపయోగించడం ఈ పండు దేనికి సంబంధించింది మళ్ళీ నువ్వు ఎందుకు పెట్టినావు దేవా ఇది తినద్దంటును మళ్ళీ నువ్వు ఎందుకు పెట్టినావు దేవా అనేది కాదు నీ బుద్ధి ఈ రోజు క్రైస్తవ జీవితంలో అట్లా ఉంది బుద్ధి అది ఎందుకు పెట్టినామని టెస్ట్ చేయడం కొరికే కదా నీ శత్రువుని సైతం ప్రేమించమని వాక్యం చెప్పింది కదా ఒక యోలసన్ అంటున్నాడు నీ శత్రువుని సైతం ప్రేమించనున్నాడు కదా అంటే నేను సైతాన్ని కూడా ప్రేమించచ్చు కదా అంటే సైతాన్ కార్యాలు కూడా ప్రేమించచ్చు కదా వాడు సమర్థించుకుంటున్నాడు కాబట్టి వానికి నువ్వు ఎలా చెప్తావు నువ్వే వాళ్ళ ఇంటికి పోయి సేవకపోతే వాడు నీకు ఈ ప్రశ్న ఇస్తే నువ్వేం జవాబు ఇస్తావాడికి వానికి జవాబు ఇవ్వని స్థితిలో ఉన్నది సేవ జీవితం ఇరొచ్చు జీవితం అట్లా తయారైపోయింది ఎందుకు అహిక వీసాల చేత మనం కొట్టుకోబోతున్నాం వంద ఏండ్ల తర్వాత మార్పు పొందిన ఈ పట్టణము ఎంత చెడిపోయింది హండ్రెడ్ ఇయర్స్కే వంద ఏండ్లకే ఎంత చెడిపోయింది అన్న విషయమే మనము ఈ యొక్క చూడండి మొదటి అధ్యాయంలో వంద ఏళ్ళు ఓర్చుకోవాలన్నా దేవుడు మూడో వచనంలో యహోవా దీర్ఘ శాంతుడు అంటే ఎక్కువ కాలము ఓర్చుకుండేవాడు నువ్వు ఎంతగా పాపము చేస్తున్నా ఎంతగా తిరుగుబాటు తిరుగుబాటుతనం చేస్తున్నా ఆయన నిన్ను ఓర్చుకుండేవాడు నువ్వు ఎప్పుడన్నా మారతవు అని జాలిగలిగిన వాడు చాలా మంది లేదు పాత నిబంధన కాలంలో దేవుడు ఓర్చుకోడు బ్రదర్ ఆయనకు జాలే ఆయన చాలా కఠిన హృదయుడు అని అంటారా లేదా చాలా మంది అంటారు కానీ చూడండి యోన గ్రంథంలో కూడా ఈ విషయం మనం జ్ఞాపకం తీసుకుంటాం చూడండి యోన గ్రంథము యోనా నాలుగవ అధ్యాయము రెండవ వర్షంలో యహువా నేను నా దేశం ఉండగా ఇట్లు జరిగినని నేను అనుకుంటుని అంటే నేను సువార్త ప్రకటిస్తే వాళ్ళు రక్షణ పొందుతారని అనుకుంటుని కదా అందువలననే నీవు కటాక్షమును జాలీయును బహుశాంతమును అత్యంత అత్యంత కృపగల దేవుడవయుండి పశ్చాత్తపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానిని ముందుగానే దానికి ముందుగానే తర్శుకు పారిపోతున్నాయి నువ్వు జాలి దేవునివి నువ్వు దయగల దేవునివి నువ్వు పశ్చాతప పడతావు ఇవన్నీ నా ఉన్నాయి కదా ఇందాక తీసుకున్నాం మనం ఈ పదాలన్నీ ఉన్నాయి జాలి గలవాడివి నువ్వు పశ్చతప పడిన పడేవాణివి కృపగలవాడివి బహుశాంతం గలవాడివి కీడు చేయక మానుదువు ఆయన కీడు చివరికే చేస్తాడు చాలా దీర్ఘకాలం దీర్ఘకాలము శాంతి కలవాడు ఆయన ఎన్ని సంవత్సరాలు శాంతి కలిగిన వాడు అంటే ఆయనలో ఉన్నంత దీర్ఘకాలం శాంతి మనలో కనిపించదు కొంతకాలానికి నీకే కోపం వస్తుంది నీ కోపం వచ్చేసి నీ శాంతమంతా పోగొట్టుకుంటావు నాకెందుకు ఇంత కాలమా కానీ ఆయన దీర్ఘకాలము దయగలవాడు శాంతి గలవాడు అని యోన చెప్తున్నాడు కానీ నీ ప్రార్థన జీవితం కూడా అట్లానే ఉంటుంది కదా నువ్వు ప్రభుత్వాన్ని సంభాషిస్తున్నప్పుడు ప్రవ్వ నువ్వెంతో దీర్ఘకాలము శాంతి గలవాడవు ప్రవ్వ దయగలవాడో నువ్వు ఎంతగానో నా పట్ల కృపగలిగిన వాడో అని నువ్వు కృతజ్ఞత చెప్పగలవా ఆ రీతిగా ఇక్కడి నుంచో మనం నేర్చుకోవాలి కదా ఎట్లా ప్రార్థన చేయాలనేది ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయన గుణగణాన్ని నువ్వు మహిమపరచగల కదా దేవుడిని మహిమపరచే విధానం కూడా నీ ప్రార్థన జీవితం కాబట్టి ఆయనని సంబోధిస్తున్నప్పుడు ప్రవ్వ నువ్వు ఎట్లున్నో ప్రవ్వా అని యోనా ఆయన గురించి వర్ణిస్తున్నాడు వర్ణించినాక ఆయన కోపం చూపిస్తున్నాడు నా హోములో కూడా మనం అదే విషయం చూస్తున్నాం యహోవా దీర్ఘ శాంతుడు అని ఆరంభిస్తుండడు నా మహా బలము ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు ఎప్పటికైనా గాని దోషులు దోషమే యహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చేవాడు అది ఏ శ్లోకాలలో మనం చూస్తాం కదా సముద్రం మీద తుఫాన్ ఉన్నప్పుడు నడుచుకుంటూ వచ్చిండా లేదా ఖచ్చితంగా వస్తారాయన అది నీకు ఇంకెక్కడ కనిపిస్తుంది ఎక్కడ వచ్చినట్టు కనిపిస్తుంది ఈ వాక్యం నెరవేరాలంటే ఎక్కడన్నా చూడాలి పాత నిబంధన కాలంలో కానీ కృత నిబంధన కాలంలో నీకు చూపించాలి ప్రభు ఆయన తుఫాన్లో ఎప్పుడు నడుచుకుంటూ వచ్చిండు సుడిగాలిలో ఎప్పుడు వచ్చిండు సుడిగాలిలో ఎప్పుడు వచ్చిండు చెప్పండి ఎక్కడైనా చూసిండే మీరు బైబిల్లా దేవుడు సుడిగాలిలో రావడం తుఫాను వచ్చినప్పుడు వచ్చింది కరెక్టే పేదరు నీళ్ళలో ముంగిపోతున్నాడు కరెక్టే ఇవన్నీ తెలుసు మనకి తుఫాన్ల మీద నడుచుకు తుఫాను సముద్రం మీద తుఫాను అప్పుడు సముద్రం మీద నడుచుకుంటూ వచ్చింది యోన కాలంలో సముద్రం మీద తుఫాను ఉంటే ఏం చేసింది సముద్రాన్ని గదించుతాడు తప్పకుండా గదించకపోతే సముద్రం నిమ్మలం కాదు కదా యోనాన్ని నీళ్ళలు వేస్తేనే సముద్రం నిమ్మలం అవుతుందా ఆయన ఆగే సముద్రం ఎప్పుడు నిమ్మలం కాదు కాబట్టి ఉపమాన రీతిగా సముద్రం అంటే ఈ లోకం గొప్ప కూడా సాదృశ్యం అది నిమలం కాదని ఆయన నిమలం చేయాల్సింది ఒక రు గొప్ప జనం శమలపాలయ్య మరణించినప్పుడే అది నిమలం అవుతుంది కాబట్టి ఆయన దీర్ఘ శాంతుడు తుఫానులోను సుడిగాలిలోను వచ్చేవాడు మేఘములు ఆయనకు పాద ధూలిగా ఉన్నవి మేఘముల మీద వచ్చును కాబట్టి మనం అక్కడ అర్థం చేసుకుంటాం వాక్యం తెలుసుకోవడం రాష్ట్ర పత్రికలు కూడా ఆయన మేఘముల మీద వచ్చును అని ఉంది కదా మేఘముల ఎందు వచ్చును అని కూడా ఉంది కింద మేఘముల ఎందు వచ్చును మేఘముల మీద వచ్చును ఇక్కడేముంది మేఘములు ఆయనకు పాదధూలి మేఘములు ఆయన మహిమకు సాదృశ్యం ఎన్నో రకాల రకాలుగా ఉంటాయి వాక్యాలు మనం ధ్యానిస్తుంటాయి కాబట్టి ఇవన్నీ ఆత్మీయంగా చెప్పబడ్డాయి కాబట్టి నిజంగా మేఘాల మీద నడుచుకుంటూ వచ్చేది కానే కాదు ఇవన్నీ ఆత్మీయంగా చెప్పబడ్డాయి మేఘాల మీద ఆయన వచ్చును అని పాట ఇది రక్షణ కృపకాలం అని అంత పనికిరాని వాక్యం ఉంటుంది అందులోంతా అబద్ధాలు ఉంటాయి సియోని గీతంలో విన్నవారే ఎక్కడికి ఎక్కడికి వెళ్ళేదారు నీకు సియోని గీతం అంటే తెలియకపోతే ఎట్లా వెళ్తావు ఎక్కడికి వెళ్తావు కాబట్టి జాగ్రత్తగా పాటలు పాడతప్పుడు కూడా అసలైన పాటనా కాదా అది మన ప్రభుని మహిమ పరిచే పాటనా కాదా అని కూడా ధ్యానించాలా గుడ్డిగా పాడేది కాదు అబ్బా ఎంత బాగుంది రాగమని పాడేది కాదు మనకి బలైనత రాగం బాగుంటే దాన్ని క్యాసెట్ పెట్టుకొని పాడుతూ ఉంటాం కానీ ఆ వాక్యాలు నీ విశ్వాసాన్ని బలపరచాయలేవా ఆ పాటలలో ఉండే పదాలు దేవుని వాక్యానికి అనుగుణంగా ఉన్నాయా లేవా నీ బాధ్యత నువ్వు పరీక్షించుకునే బాధ్యత నీ రోమిల రాష్ట్ర పత్రిక పన్నెండవ అధ్యాయంలో ఒక వాక్యాన్ని తీసుకొని వచ్చే వారము నాహుమో గ్రంథాన్ని దీర్ఘంగా గణించడానికి ప్రయత్నిస్తాం రోమిల రాష్ట్ర పత్రిక పన్నెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చడం ఈ వాక్యం మీకు అర్థమైతే చాలు ఇంటికి వెళ్ళొచ్చు మీరు ఇంతకుముందు ఛాన్సాలు ధ్యానించి ఉండొచ్చు ఈ వాక్యము ఎస్టర్ అందుకే త్వర త్వరగా మీరు ఆండ్రాయిడ్ ఫోన్స్ తయారు చేసుకోండి నేను ఎక్కడున్నా కానీ అక్కడి నుంచి మీకు ఇంటర్నెట్ లో బ్రాడ్కాస్ట్ చేస్తా మీరు ఎక్కడి లైవ్ లైవ్ ఇంటర్నెట్ రేడియో ప్రోగ్రామ్ వినొచ్చు మీరు సరే నేను ప్రయత్నాలు ఆరంభిస్తాను సరే ఏవి కూడా మనకు అడ్డు లేవు కదా మన ప్రభుకి మన ప్రభు వాక్యానికి ఏది కూడా అడ్డు కానే కాదు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ నుంచి తీసుకోబోతుంది కదా సరే రోముల రాష్ట్ర పత్రిక పన్నెండవ అధ్యాయము పంతొమ్మిదవ వర్షంలో పౌలు రోమా పట్టణానికి ఈ విషయం మరోసారి జ్ఞాపకం చేసుకున్నాం పౌలు కాలంలో రోమియులు అంటే అసురీయులు పౌలు కాలంలో రోమియులు అంటే అసురీయులు ఈరోజు రోమియులు అసురీలు కాదు ఇదంతా ఏమంటారు మిళితం మిళితం అయిపోయింది మిళితం అంటే తెలుగులో మిళితం ఇంగ్లీష్ లో అంటే మిక్స్చర్ మిళితం అంటే అన్ని రకరకాల జాతుల వారు తెగల వారు కలిసిపోవడం దాన్ని మిశ్రమం మిశ్రమం కదా మిక్చర్ అంటే మిశ్రమం మిళితమైన జనం అంటే అన్ని మిక్స్డ్ అయిపోయినాయి బట్ ఈరోజు రోమా పట్నంలో మిక్స్ అయిపోయినాయి అమెరికా అసలైన అమెరికన్స్ లేరు అంతా మిక్స్ అయిపోయారు ప్రపంచం నుంచి అందరు వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయారు అట్లనే అప్పుడు ఐగుప్త దేశంలో అదే రీతిగా అసురు దేశంలో అదే రీతిగా బబులోని దేశంలో అంత మిక్స్ అయిపోయారు ఈరోజు ఇంగ్లాండ్లో అంత మిక్స్ అయిపోయారు ఇండియాలో కూడా అంత మిక్స్ అయిపోయారు హైదరాబాద్ లో అంత మిక్స్ అయిపోయారు నిన్న డెకగ్రానికల్లో ఒక సిసిఎంబి ఉంది కదా తార్నాక అది అటు ఆప్సీ కూడా పోతుంటే సిసిఎంబి అని ఒకటి ఉంది సెంట్రల్ గవర్నమెంట్ సెంటర్ ఫర్ మాలిక్యులర్ వాళ్ళు రకరకాల స్టడీస్ చేస్తూ ఉంటారు రోగాలకు సంబంధించినవి జీవరాశులకు సంబంధించినవి అన్ని రకరకాల రీసెర్చ్లు చేస్తారు అయితే అక్కడ ఒక డాక్టరు ఆయన పేరు నాకు జ్ఞాపకం వస్తలేదు ఆయన ఒక రీసెర్చ్ చేసిండ ఏమనంటే ఇండియన్స్ ఎక్కడి నుంచే వచ్చి ప్రపంచంలో ఏ ఏ దేశాలకి వచ్చి ఇక్కడ సెటిల్ అయింది అయితే ఆయన మొత్తం ఇండియన్స్ అందరినీ ఒక శాంపుల్ లాగా తయారు చేసేసి వాళ్ళ డిఎన్ఏ అంటారు కదా డిఎన్ఏ అంటే ప్రతి ఒక్కరికి శరీరంలో రక్తం కణాలలో డిఎన్ఏ అని ఒకటి ఉంటుంది దాన్ని నేను సైంటిఫిక్ గా మీకు ఇప్పుడు ఎక్స్ప్ చెప్పాను కానీ ఆ డిఎన్ఏ ఇప్పుడు మీ పూర్వీకులకు ఉన్న డిఎన్ఏ మీకు కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది ఇంకా వేరే వాళ్ళకి మ్యాచ్ కాదు అట్లనే అది అట్లా పోతూనే ఉంటుంది అనమాట ఒక తరం నుంచి ఒక తరం కట్టనే ఉంటుంది దాన్ని బట్టి గుర్తిస్తారు వీళ్ళు ఒక పేగ చెందిన వాళ్ళని అయితే ఆ ఉత్తర ఉత్తర భారతం ఉండే ప్రజల డిఎన్ఏ అటు యూరప్ జర్మనీ ఇరాన్ ఇరాక్ ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళ డిఎన్ఏ కలుస్తుందంట కానీ దక్షిణ దిక్కు ఉండే వాళ్ళ డిఎన్ఏ ఎవరితో కలుస్తలేదంట అంటే దక్షిణ దిక్కులో ఉండే వాళ్ళే అసలైన ఇండియన్స్ అటు దిక్కున్న వాళ్ళంతా బయటకెళ్ళొచ్చిన వాళ్ళు అనేసి ఆయన ఏదో సరే ఇవన్నీ పనికిరాని బోధలు మనకు అవసరమే లేదు పాతవి గదించినవి ఇదిగో సమస్తం కృతమైనవి బాహ్యానికి వాడు యోధుడు కానే కాదు బాహ్యానికి క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాడు క్రైస్తవుడు కానే కాదు కాబట్టి అంతరంగమందు ముందు యూదున్గా మార్చబడ్డవాడే అసలునే యూదుడు అని ఎక్కడ చూస్తున్నాం మళ్ళా రోములు రాసిన పత్రికలను చూస్తున్నాం కదా రెండవ అధ్యాయంలో కాబట్టి పౌలు కాలంలో రోమియులు అంటే అసూరియులు అని అర్థం కాబట్టి అసుర్యులకు ఆయన సువార్త ప్రకటించాడు పౌలు పేతుడు కూడా ఎవరు ప్రకటించాడు కొన్నేళ్ళు ఎవరు రోమా సామ్రాజ్యపు శతాధిపతి కదా రోమా సామ్రాజ్యానికి శతాధిపతి ఆ శశా శతాధిపతిని ఇస్రాయల్ దేశానికి నియమింపబడ్డాడు ఒకటి ఇస్రాయల్ దేశం మీద శతాధిపతి లాగా రోమ చక్రవర్తని మంచి భక్తి పరాడు దేవుని పట్ల ఆసక్తి దేవుని గురించి ఎక్కడ తెలియదు మరి ప్రతిరోజు ప్రార్థనలు చేస్తుండో ఉపాసనలు చేస్తుండో ధన ధర్మాలు అని ఉంది కానీ ఎక్కడి నుంచి నేర్చుకుంటా విషయం ఎప్పుడైతే ఇస్రాయేల్ దేశం మీద శతాధిపతి లాగా అక్కడ వచ్చి ఎవరన్నా సువార్త చెప్పింటే వినిడాలా బాగా అర్థం చేసుకోండి చెప్పకపోతే ఎప్పటికి రాదు నీకు దేవుని పట్ల ఆసక్తి ఎట్టి పసులు రాదు ఎవడో ఒకటి చెప్పాల్సింది నీకు కాబట్టి శతాధిపతి తన కుటుంబీకులందరూ దేవుని ఆసక్తి కలిగిన వారు వాళ్ళు కూడా అసురీలే పేతురు సువార్త చేసింది అసు అశురీలే అంటే ఆ కాలంలో రోమీలు అంటే అసురీలు కాబట్టి రోమ శతాధిపతి అయిన కొన్నేలి తన ఇంటి వారు అసురు వంశం నుంచి లేక అసురు గోత్రికులు అదే రీతిగా పౌలు కాలంలో ఉన్న రోమియులు కూడా అసులే అంటే ఆ రోజులలో అంతగా విస్తరించింది ఆ దేశం ప్రపంచం అంతా పరిపాలించిన దేశం ఇది కాబట్టి ప్రపంచం అంతా విస్తరించింది దేశం ఈ రోజు ప్రపంచం అంతా అసురులాగా తేరైంది ఈ రోజు ప్రపంచం అంతా నినివే పట్నం లాగా ఆ విధంగా అర్థం చేసుకుంటేనే నీకు ఈ ప్రవంచలు అర్థమవుతాయి లేకుంటే ఎప్పటికీ అర్థం కావు అందుకే ఎవరు జనించాడు చిన్న ప్రవర్తన గురించి మనం ఎందుకు జరిస్తున్నాం అంటే మన కాలంలో ఇవన్నీ నెరవేరుతున్నాయి కాబట్టి మనం వాటిని తప్పించుకోవద్దు వాటిని అర్థం చేసుకొని ఆ ఉపద్రం మన మీదకి రాకుండా మనం జాగ్రత్త గొప్ప జనం మీకు రానికుండా వాళ్ళని శిథపరచాలా అందుకొరకు మనకు అవన్నీ దేవుడు చూపిస్తుంది చూడండి పన్నెండవ అధ్యాయము పంతొమ్మిదవ వర్షంలో పద్దెనిమిదవ వర్షం శక్యమైతే అంటే నీకు సాధ్యమైతే నీ శక్తి కొలది మీ చేతన్ నైనంత మటుకు సమస్త మనుషులతో కదా సమస్త మనుషులంటే ఏ లేదు కొందరే అనడానికి వీలై సమస్త మనుషులతో సమాధానంగా ఉండు చాలా కష్టం బ్రదర్ నీ చేతనైనా కాడికి చేయి అనలా లేదా అంటే ఏది నీ శక్తి కొలది ఇంకా నీకు మొత్తం శక్తి పోయే వరకు అంటే ఎప్పుడు ప్రాణం పోయేంత వరకే కదా నీ శక్తి పోవడం అంటే నీకు ప్రాణం పోయేంత వరకు ప్రాణం పోయేంత వరకు నువ్వేం చేయాలంట ప్రతి మనిషితో సమాధాన పడి ఉండాలా మీకు మీరే పగ తీర్చుకోనక మీ బాధ్యత కానే కాదు మీకు మీరే మీ అంటే మీ అంతటా మీరే పగ తీర్చుకోవద్దు నా హోంకి సంబంధించిన విషయం అదే మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇయ్యుడి చోటియ్యుడి మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటుయుడి పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలము ఇత్తును అని ప్రభువు చెప్పుచున్నడని వ్రాయబడి ఉన్నది ఎక్కడుంది నీతోపదేశ ఖాండంలో ఉంది అది అది అవన్నీ వాక్యాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది రోమిల్ రాష్ట్ర పత్రికల పౌలు అవన్నీ అక్కడ పాత నియమణ కాలంలో నిన్న వచ్చేవారా మీకు అవన్నీ చూపిస్తా నీతోపదేశ ఖాండంలో ఉంది కీర్తన గ్రంథంలో ఉంటాయి రకరకాల ప్రాంతాలు హెబిల్ రాష్ట్ర పత్రికలు ఉంటది అనేక ప్రాంతాలు ఉంటుందా చాలా ప్రాంతాల్లో ఉంటుంది అది అంటే ఎప్పటికైనా కానీ పగ తీర్చుకోవడం దేవు పని ఆయన ఆయన పగ తీర్చుకోకుండా ఉండాలంటే నువ్వేం చేయాలో తెలుసా నువ్వు పగ తీర్చుకోవాలా అంతే తేడా ఆయన పగ తీర్చుకోకుండా లైట్ తీసుకోవాలంటే నువ్వు పగ తీర్చుకోవాలా అంటే ఎప్పుడైతే నువ్వు పగ తీర్చుకుంటావో ఆయనకు నువ్వు చోటు ఇవ్వవు అది విధానం కాబట్టి నువ్వు ప్రభుకి చోటు ఇవ్వాలంటే నువ్వేం చేయాలా నువ్వు సమాధానపడి ఉండాలి అందరితో సాధ్యమైన కాడికి సమాధానపడాలా నేనేం చేస్తానంటే అవకాశం దొరికినా కొద్ది సాధ్య సమాధానపడి ఉంటాను లేకుంటే మెల్లిగా జారుకుంటాను అంటే నీ చేతగాని పనే నువ్వేమని తప్పించుకోవడం నా బాధ్యత ప్రతి దాంట్లో నుంచి శ్రమల నుంచి మనం తప్పించుకోవాలన్న క్రైస్తవ జీవిత విధానం అది నీ శ్రమల నుంచి నీ కష్టాల నుంచి తప్పించుకోవాలా తప్పించుకోవాలంటే ఎంత తప్పించుకోవాలా హౌలు తప్పించుకోలేదా సంపనికి వస్తే అరెస్ట్ చేయడానికి తప్పించుకోలేదా ఏసులో తప్పించుకోలేదా ఆయనని బంధించడానికి వస్తే ఎన్నిసార్లు తప్పించుకుంటా లేదా అందరూ తప్పించుకున్నారు కరువు శిష్యులందరూ తప్పించుకోలేదా అపౌష్ట గ్రంథం అంటే అపోష్టకరంలో చూస్తాం అన్నాడు అఘము అనే ప్రవక్త ప్రవచించండి భయంకరమైన కరువు రాబోతుంది ఎరుశలేంలని శిష్యులందరూ తప్పించుకున్నారు ఎరుశలేం విడిచిపెట్టి వెళ్ళిపోయారు వాళ్ళకి అర్థమైంది ప్రవచనం ఎరుసే అర్థం కాలే ప్రవచనం అక్కడే ఉండి కరుకి అచ్చిర్ కాబట్టి నీ బాధ్యత తప్పించుకోవడం ఎక్కడి నుంచి తప్పించుకోవాలా సరే మహాబాబులను పట్టణం తప్పించుకోవాలా అది అసలైంది మనకి సంబంధించింది కాబట్టి అది దొంగల గుహగా మారింది నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా మార్చి అంటే మహాబబులోను పట్టణము అది ఏదైనా చెప్తాడు పశువులకు జంతువులకు స్థానం అయిపోయింది అది గురుపోతులకు గాడిదలకు స్థానం అయిపోయింది అంటాడు కదా అది దొంగలకు స్థానంగా తయారైపోయింది ఈరోజు అది నీకు ఎక్కడ కనిపిస్తుంది మన ప్రభే చెప్పింది నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా మార్చారు అంటే దేవుని సంఘము అట్లా తయారైందా నువ్వు అర్థం చేసుకోవాలా దానికి మించింది ఇంకా ఏముంది ఈ లోకం అన్యులు ఎట్లా అట్లనే ఉంటారు వాళ్ళు ఎందుకంటే వానికి కుడి ఎడమలు తెలవదు నిన్నవే పట్నస్లకి కుడి ఏయడం ఎందుకంటే వాడు ఎప్పుడు చదివి బైబిల్ వాడికి తెలియదు మళ్ళీ బైబుల్ చదివి నువ్వు కాబట్టి నువ్వు అటా తయారైనావంటే ఎవరు తెలిసి నువ్వు దొంగల గుహగా తయారుచుకున్నావు నువ్వే బబులోను కాబట్టి క్రైస్తవ సంఘమే మహాబబులోని లాగా తయారైంది కాబట్టి నీ బాధ్యత ఏంది మీకు మీరే పగ తీర్చుకునక దేవుని వృధకు చోటుయుడి పగ తీర్చుకున్నట నా పని నేనే ప్రతిఫలం నిత్తును అని ప్రభువు చెప్ చెప్పున్నాడని కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము దప్పిగొని ఉంటే దాహమము అలాగే చేయట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయదువు కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించము ఇది చాలా కష్టం ఈ లోకంలో ఎవరు చేయడం కేవలం మనం తప్ప మనకు తప్ప ఎవరికి చేత కదు ఎవడన నేను తిడితే ఎం్రా ఎం అంటే మన తెలంగాణ భాషలో చెప్పాలంటే సరే మనం దేనికి సంబంధించిన వాళ్ళం కాదు కదా ఈ లోకం మనది కాదు అని కూడా పాట పాడుతుంటాం మనతో ఏమి రాదు కీడు వలన జయింపబడక ఈ లోకంలో విజయం పొందాలంటే మనం కీడుతోని జయం పొందొద్దు కదా ఈ లోకంలో మనం ఏదైనా సంపాదించుకోవాలంటే విజయం పొందాలంటే కీడు చేసి జయం పొందొద్దు కాబట్టి మనం ఏం చేయాల మేలు చేత జయించుము అది సీక్రెట్ సక్సెస్ కి సీక్రెట్ సీక్రెట్ కిక్సెస్ ఏంది తెలుసా నీకు దేవుడు ఆల్రెడీ శక్తి ఇచ్చిండు నీకు నువ్వు శక్తిమంతుడివి నువ్వు ఇప్పుడు వాడుకోవాలా దేవుడు నీకు ఆల్రెడీ మైండ్ ఇచ్చిండు దేవుడు నీకు ఆల్రెడీ తెలివినిచ్చిండు దేవుడు నీకు ఆల్రెడీ చదివిచ్చిండు ఆయన పనికిరాని బోధలు అవి పాజిటివ్ సైకాలజీ పాజిటివ్ సైకాలజీ అంత్యక్రీస్తుకి సంబంధించిన బోధదు దేవుడు నీకు ఆల్రెడీ అన్ని ఇచ్చేసిండు బ్రదర్ ఇప్పుడు నువ్వు పొందుకోవాలా ఏమి ఇచ్చిండి కానీ చెప్పడం కూడా కష్టమే నువ్వు ఫస్ట్ పాయింట్ ఏంటంటే నువ్వు పాప ఇవని గ్రహించాలా నీ పాపంని విడిచిపెట్టాలా ఆయన కనికరం పొందుకోవాలా ఆయన కనికణం పొందుకున్నాక ఆయన నీకు విజయం ఇస్తాడు నీ అంతటా నువ్వేం విజయం పొందుకోలేవు కాబట్టి కీడు జయింపబడక మేలు చేత కీడును జయించుము కాబట్టి నువ్వు కీడు మీద జయం పొందాలంటుంది అంటే సక్సెస్ అదే కీడు మీద జయం పొందాలంటే ఇంగ్లీష్ చాలా బాగుంది డు నాట్ ఓవర్కమ్ ఈవిల్ విత్ ఈవిల్ మంచి లక్ష్యం ఇంగ్లీష్ లో డు నాట్ ఓవర్కమ్ ఈవిల్ విత్ ఈవిల్ బట్ ఓవర్కమ్ ఈవిల్ విత్ గుడ్ ఈ విల్ అంటే చెడుతనం చెడుతనంని ఎట్లా విజయం పొందాలంటే దాని మీద మంచితోనంట చాలా కష్టం కదా నీకు విరుద్ధంగా ఉన్నవాడిని దగ్గరికి వస్తే నువ్వు ఏం చేయాలా ఇక్కడ ఉన్నది వాడికి అన్నం పెట్టాలా వాడికి చాయ్ ఆపాలా పైసలు ఇవ్వాలా వారికి టికెట్ కొనియాలా వాడికి ఆదరణ చూపించాలా అనేది అది మన ప్రభు చేసిండు కదా శిల మీద మనమంతా ఆయనకి తిరుగుబాటుతనం చేసిన కదా మనమంతా ఈ విక్డ్ మనమంతా చెడుతనంలో ఉన్నాం మన కొరకు ఆయన చూపించండి అటువంటి మేలు కాబట్టి మనం కూడా అటువంటి మేలు చేనే విజయం పొందాలా అందుకే చివరికి మనం చూస్తాం ప్రాణ గ్రంథంలో బలిపీట కింద ఆత్మలు మాకు మా పక్షం నన్న నువ్వు ఎందుకు ప్రతీకారం తీసుకోవు ఎందాకా ప్రతీకారం తీసుకోవు అని ఏడుస్తున్నారా వాళ్ళు సచ్చిపోయిన ఈ లోకము క్రైస్తవులని చంపినప్పుడు వాళ్ళ ఆత్మలన్నీ బలిపీఠం కింద ఆత్మలని మనం ప్రకటంగా చూస్తాం యుగ సమాప్తిలో అట్లా ఉంటది భయంకరంగా ఎంతో చనిపోయినప్పుడు వాళ్ళందరూ ఆత్మలు ఘోషిస్తున్నాయి దేవుని సన్నిధిలో ప్రవ్వా ఎందాక ఈ భోజనులకు అంటే మళ్ళా బాగా అర్థం చేసుకోండి భూజనులు ఎవరో ఎందాక ఈ భోజనులకు తీర్పు తీర్చక ఉంటావు మా పక్షంగా ఎందాక నువ్వు ప్రతీకారం తీసుకోకుండా ఉంటావు అంటే ఆగండి కొంతకాలం అంటున్నాడు ప్రభు కొంతకాలం ఆగండి మీ సహోదరుల సంఖ్య సంపూర్తి అగు వరకు కొంతకాలం ఆగండి అంటున్నాడు కాబట్టి గొప్ప జనము అనేక మంది మరణించబోతున్నారు రక్తపాతము భయంకరమైన సరే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది వెళ్ళదు ఇవన్నీ నాకు తెలియదు టైం కాలములు సమయములు ఆయన ఆధీనంలో ఉన్నాయి నేను మటుకు ఆయన చూపించిన సూచనలన్నీ అర్థం చేసుకుంటున్నా ఏ టైంలో నేరవేరుతుంది ఎప్పుడు నేరే ఇది ఆరంభమయ్యి రెండు వేల సంవత్సరాలు మీకు తెలియదా రక్తపాతం బాప్తిజం బాప్తిజం ఇచ్చే యోహాను కాలం నుంచి అనుందా లేదా ఏసు చెప్పిండు బాప్తిజము బాప్ బాప్తిజం ఇచ్చే యోహాన్ కాలం నుండి పర్లోక రాజ్యము బలవంతుల చేతిలో పట్టబడింది అనడం ఇవన్నీ నెరవేరుతున్నాయి కదా అప్పటి నుంచి రెండు వేల యుగ సమాప్తిలో సంపూర్తి కావాల్సింది అంతే కాబట్టి నా హోంకి సంబంధించిన విషయం ఏంది దేవుడే పగ తీర్చుకునేవాడు ప్రతీకారం తీర్చుకునేవాడు నువ్వు కానే కాదు కాబట్టి నువ్వు దీర్ఘశాంతం కలిగిన వాడవా కలిగిన కాదా పరీక్షించుకోవాలా నీకు దయాలత్వము ఉన్నదా లేదా ఆశ నిగ్రహము మంచితనం ఉన్నదా లేదా ఈ విషయాలు మనం నేర్చుకోవాల్సింది ఎందుకంటే సేవా జీవితంలో ఇవన్నీ నీకు చాలా అవసరం అన్నిటినీ తాళాలా అన్నిటినీ ఓర్చుకోవాలా ఎంతకాలం ఓర్చుకోవాలా ఎంతకాలం ఇప్పుడే కదా వాక్యం శక్యమైతే మీ చేతన అయినంత మీ చేతన అయినంత చనిపోయేంత వరకు నీ చేత ఎప్పుడైతుందంటే నువ్వు గట్టిగా ఉన్నంత వరకు ఎప్పుడు నీ చేత కాదంటే నువ్వు చచ్చిపోతున్నావు అంటేనే కాబట్టి నీ చచ్చిపోయేంత వరకు నువ్వేం చేయాలా అన్నిటినీ తలాలా అన్నిటినీ అది మన ప్రభు మనకు నేర్పించింది మనం చేస్తున్నాం అవన్నీ చేస్తలేమని కాదు కొన్ని కొన్నిసార్లు వస్తావుంటాయి కష్టాలు వాటిని ఎదుర్కొంటాం మనము దేవుడు ఖచ్చితంగా మనకు విజయం ఇస్తాడు అది మన నిరీక్షణ ఎట్టి పసులో మనం మనం పుట్టిందే విజయం పొందడానికి ఎక్కడ ప్రభులో వీఆర్ మోర్ దాన్ కాన్కరర్స్ అదే రోమి రాష్ట్ర పత్రికలు ఎక్కడ ఈ యొక్క వాక్యం తీసుకొని మనం ముగించుకుందాం చూడండి రోగుణ రాష్ట్ర పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరో అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయించున్నాడు అందుకే నీకు పరిశుధాత్మ అవసరం నువ్వు భరించలేవు కొన్ని కాబట్టి నువ్వు అన్నిటినీ భరించాలంటే నీకు పరిశుధాత్మ సహాయం చాలా అవసరం అన్న విషయం ఇక్కడ చెప్పబడింది ఏదైనా మనం యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చనిపశ శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపనము చేయిచున్నాడు మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును ఎలనగా ఆయన దేవుని చిత్త పరిశుద్ధుల కొరకును విజ్ఞాపనము చేయిచున్నాడు ప్రభు మన ప్రభు దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పము చొప్పున పిలబడ్డ మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నది అని ఎరుగుదము సమస్తము అంటే ఈ లోకంలో ఏమేం జరుగుతుందో తన బిడ్డలకి మేలు కలగాలంటే ఈ లోకంలో ఏమేం జరుగుతుందో అవన్నీ ఎవరు సంకల్పించరు ఎవరు ప్లాన్ చేసిండ్రు ఆయన సంకల్పం అది మన ప్రభు సంకల్పం అది ఆయన ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్తున్న పిల్లబడ్డ వారికి మేలు కలుగుటకై మేలు కలగాల అంటే సమస్తమును సమకుడి జరుగుతున్నామని ఎరుగుదము సరే ఏం జరుగుతున్నాయి సమస్తం మంచి జరుగుతుంది చెడు జరుగుతుందా లేదా సమస్తం అంటే అదే కదా అంత మంచిదేనా అంత చెడునేనా అన్ని జరుగుతూ ఉంటాయి సమస్తము అన్ని జరుగుతూ ఉంటాయి ఎందుకు జరుగుతూ ఉంటాయి నీకు మేలు కలగడానికి కోరు ఖచ్చితంగా నీ జీవితంలో మేలు కలుగుతుంది అన్న విషయం ఇది జ్ఞాపకం చేస్తుంది కాబట్టి నీ సేవ జీవితము ఆపకుండా యోన జీవితంలో నెవరేందా సమస్తం సమకుడి భయంకరమైన తుఫాన్ రావడము ఆయన గాడ నిద్ర రావడము ఆయన నీచి నిలబడేయడము నిలబడేసిన పరిస్థితి ఏం కావాలా ఆ తిమింగలము గి ఎక్కడ పోయింది అది డైరెక్ట్ ఆయన నోట్లకు పోవడం దాన్ని నోట్లకు పోవడము అవన్నీ కష్టంతో కూడినాయి కదా దాని కడుపులకు పోయినప్పుడు ఆ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ యాసిడిక్స్ అన్ని పడి ఆయన శరీరం అంతా కాలిపోయినాలి కదా పుండ్లయిండాల డైజెస్ట్ అయిపోవాలంటే అదంతా ముక్కలు ముక్కలు కావాల బాడీ ఎందుకంటే నీ కడుపులో ఏ ఆహారం ముక్కలు ముక్కలు దాని విధానం అది మళ్ళీ తిమింగలము ఆయన గొరికిందా మింగందా అవన్నీ నేను చెప్పాను మీకు ఇప్పుడు అవన్నీ ఎందుకంటే అవన్నీ పిచ్చి పిచ్చి కొట్టే చెప్పడానికి కానీ ఆయన కడుపులో పోయినప్పుడు తన చుట్టూ తల చుట్టూ అవన్నీ చుట్టుకున్నాయని ఉంది ఏం చుట్టుకున్నాయో ఏ జంతువు పేగులో ఏ జంతువు ఎముకలో ఆయన తలకు మొత్తం చుట్టుకున్నాయి ఊపిరి అడకుండా చచ్చిపోయింది ఆయన చచ్చిపోయినట్టు మనం చూసినాం వాక్యం ఉంది యూన చచ్చిపోయినట్లు వాక్యం ఉంది ఎందుకే యూనాను గురించిన సూచన మన ప్రభు కూడా మన పాపల నిమిత్తమై ఆ కలవసంలో తను చనిపోయి సమాధి చేయబడి మున్నాడు తిరిగి అది అసలైన సూచన కాబట్టి ఆయనకే చోటిద్దాం ఆయన సమస్తం మీద విజయం పొందుకున్నవాడు కదా పర్ణొకం అందే కానీ భూమి అందే కానీ భూమి క్రిందే కానీ ఏ నామాంకు లేని ఘనత ఆయన పొందుకున్నవాడు ఆయన మరణించి తిరిగి లేచినాక వాటి సమస్తం మీద అధికారం పొందుకున్నాడు అటువంటి అధికారం పొందిన దేవుడు మన పక్షంగా మనం ఎందుకు చింతాలా ఉంటే అది కొంతసేపు టైంపాస్ చింత చింత కూడా టైం పాస్ లాగా చేసుకోవాలంటే దాని తర్వాత ఎల్లప్పుడూ ఆనందించడం నేర్చుకోవాలా ఏదైనా నుంచి దేవుడిటువంటి కృప భాగ్యాన్ని మనకు అనుగ్రహించాలని ప్రార్థిస్తాం ప్రార్థిస్తాం పరిశుద్ధుర వేసేయ్యా మీకు వన్నలైనా గోపదేవం మీకే స్థితుల స్తోత్రాలు ప్రభావ కొన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం వేసయ్యా ప్రతి విషయంలో మీరే మాకు సహాయకులుగా ఉండి నడిపిస్తున్నారు ముఖ్యంగానైనా నా హోము గురించి మేము ధ్యానిస్తుండగా ప్రవ్వ మీరెంతో ఆదరణ కలిగిన వారు మీరెంతో జాలి గల దేవుడు మీరెంతో కృపగల దేవుడు మీరెంతో ప్రేమను చూపించే దేవుడు పశ్చాత్తపడి మా పట్ల ఎంతో దీర్ఘ శాంతం కలిగి ప్రవ్వా మాకు శిక్ష రానియకుండా మాకు బదులుగా మీరే ఆ శిక్షను భరించి ఆ యొక్క కలవరుసల్లో మీ త్యాగం చేసినారు ఈ క్షణం అది జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రవ్వా మా జీవిత కాలం అది మేము అది ప్రతిరోజు నివరేస్తూ ధ్యానిస్తూ మీకే కృతజ్ఞత భావం కలిగి జీవిస్తున్నాం ప్రవ్వా మరి విశేషంగా ప్రవ్వా మేమేమిచ్చి కూడా ఆ యొక్క రుణాన్ని తీర్చుకోలేం కాబట్టి మీ నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటిస్తాం యుగ సమాప్తి వరకు ప్రవ్వా మేము దాన్ని ప్రకటిస్తాం అటువంటి కృపా భాగ్యాన్ని మాకు దయచేయండి ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డ విషయంలో మీరు నూతన కార్య జరిగించండి ప్రవ్వ ఉత్సాహం కలిగి ప్రవ్వ మీ ఆనందించే బిడ్డగా తయారు చేయండి మీ యొక్క ప్రేమ నుంచి మమ్మల్ని ఎవ్వరూ ఇడబోయలేరు ప్రవ్వా అటువంటి ప్రేమలో మమ్మల్ని మీరు ఏర్పరచుకునేందుకు మీకు ఎంతో వందాలు దేని విషయంలో చింతించకుండా దేని విషయంలో భయపడకుండా ప్రవ్వా దేని విషయంలో బాధపడకుండా నైనా మీ అందు ఎల్లప్పుడూ ఓ ప్రవ్వా మా యొక్క సహనాన్ని సకల జన్లకు బైల్ ప్రకటించాల మేము పౌలు ఆ రీతిగా అన్నాడు ప్రభావ మీ యొక్క సహనాన్ని సంఖ్యలలో ఉన్నప్పుడు కషలలో ఉన్నప్పుడు మీ సహనాన్ని సకల చెనులకు బయల్పరచమన్నాడు ప్రకటించమన్నాడు కాబట్టి అటువంటి సహనం కలిగి మా సేవ జీవితంలో మేము ముందు పోలాగా సేపడమని యుగ సమాప్తి చివరిలో ఉంటుండగా మీరే మాకు ఆదరణ దయచేసి నడిపించండి మీరు పరిగెత్తరు నిదానంగానే నడుచుకుంటా వెళ్తారన్నారు ప్రవ్వ కాబట్టి ఎటువంటి శ్రమ వచ్చినా మేము జడియము మేము బెదనం ఎందుకంటే మేము కదలకుండా సీఎను కొండ ఉన్నాం ప్రవ్వ సీఎను కొండ మీద మీతో పాటు నివసిస్తున్నాం కాబట్టి మేము మీందు నిరీక్షణ కలిగి ధైర్యంగా ముందుకు పోయి వెళ్ళగా తయారు చేసి మీ రాక్రవ సిద్ధపరచుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంన ప్రార్థించుకున్నాం తండ్రి ఆమెన్